ం శ్రీ గిరు గ్రో నమ్మ హరిష్ట రాజరాజే నమా శంకరాచార్యు ఈ రోజు నుంచి మొదలుపెట్టి మనం భగవద్గీత నాలుగో అధ్యాయం ప్రారంభించే అధ్యయనం చేస్తాము ఇంతవరకు జరుసిన రెండు మూడు అధ్యాయాల్లో ఉండే స్థాపన ఎలా ఉన్నదంటే ఈ భగవాను ఆధ్యానం ఎదురబెట్టి అశోచ్య ఆనంద శ్లోతత్వం శోతంలో నిద్రపెట్టి శోకమోహములు అనేవి మానవుల జీవితంలో ఉన్నాయి ఈ శోకమోహములు యొక్క శోకమోహములో ఉండి శోకమోహండి బోర్మను ఎదుర్కొంటారనేది కాదు ఆ సూక్ష్మమైన దుఃఖం ఎప్పుడూ ఉంటుంది మనకి జీవితంలో ఒక ఆశ్చిత స్థితి తర్వాత భవిష్యత్తు గురించి ఎప్పటికీ భయం అభద్రమ భద్రత లేదు అభద్రతా ట్యామిట్ కోసం రాజకీయ సమాజంలో రాజకీయ అలాగే ఉండేది అది ట్యామిట్ కోసం అవగాహన ఒక స్పష్టంగా తప్పకుండా అటువంటి భయం లేకుండా ఒక అధిష్ఠిత స్థితి అనుసప్తీ ఆయన అనే భావన ఎక్కడికే ఉందరు మామూలు బాధపడుతూ ఉంటారు ఇది కోపణం తర్వాత మోహం మోహము అంటే జీవిస్తుంది ఉదాహరణకి సుఖానుభవానికి బాహ్యముధనముగా అవుతాము సుఖం బాహ్య వస్తువు ఉంటుంది అని మనసు తలపెట్టి బాహ్య వస్తువుని పోగేయకు పోతాడు దీర్ఘకాలాన్ని బాహ్య వస్తువులను పోలే పెట్టేస్తాం ఎవరు ఎవరు నోషవ్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా సుఖం కోసం అన్వేషణ ఈ అన్వేషణలో భాగంగానే లౌకిక వ్యవహారాలన్నీ ఈ అన్వేషణలో భాగమే అతనికి రిలీజియస్ వ్యవహారాలు ఎమ్మెల్యే వ్యవహారాలు అన్ని కూడా ఈ అన్వేషణలో భాగం సుఖాన్వేషణలో భాగమే వీరి బాహ్యంలో ఉన్న సుఖాన్ని అన్వేషించడంలో భాగమే యాస్ట్రాలజీ తర్వాత న్యూమరాలజీ ఈ ఆరోగ్యం అన్ని కూడా ఈ సుఖాన్వేషణలో భాగమవుతుంది వాక్యం అందరూ సుఖాన్ని అన్వేషించారు ప్రాంతాలలో ఆత్మరూపమైన సుఖాన్ని అన్వేషించడానికి ఏ ఆరోగ్యంలో అక్కడ లేదు వాక్యములందరూ సుఖాన్ని అన్వేషించే ఒకసారి పోతుంది ఒకసారి తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి ఆరోగ్యం పెరుగుతుంటే అదే అవసరం ఈ రకంగా మనకి దీర్ఘకాలాన్ని అలాగే ఉంటుంది సుఖానుభూతి కోసం ఎప్పుడైతే ప్రయత్నిస్తారో ప్రపంచంలో ప్రవేశిస్తారో రాజకేశాల నిర్మాణం అయిన సుఖాన్ని కలిగించి దాని ముందు రావడము కలిగించి దాని ముందు జాము జగన్ సందర్భంలో ముక్కల మీద లభి కూర్చుంటారు ఇది సుఖము ఇది దుఃఖము ఇది రాగడము ఇది అలా వచ్చేస్తూ ఉంటాయి ఈ రాజకీయాల స్పష్టలు కూడా అలాగే రోజు రోజు మార్పుతాం ఎందులో రాకుండా రాదు మార్పు యుద్ధ యూ లవే స్పష్ట ఐ లవ్ యూ ఈ అని అన్నాడు లవ్ కోసం దాన్ని దీన్ని దీనికోసం అవి లో కానీ దానికోసం మళ్ళీ కొంత అభివృద్ధి స్థితి దాన్ని సగం మీ చేయడం కోసం హీరో ఇది ఏం తర్వాత సంవత్సరాలు రెండు సంవత్సరాలు తర్వాత ఐదు వందలు ఐదు మంది ఆంధ్ర ఎవరైనా అన్నా ఎవరైనా ఆ తర్వాత స్టేట్ స్థితి కోసం డైరెక్ట్లో ఏ వ్యక్తి రాగ ఉన్నదో అదే వ్యక్తి యొక్క ద్వేషము ఇది ఎప్పడానికి ప్రశ్న వస్తారు అలాగే ఏ పరాష్ట్రము వస్తుంది రావడమో దాని మీదే ద్వేషం ఒక కారు వస్తుంటారు రెండు వేల మూడు వేల రెండు వేల పదిహేను దొరుకుతారు చాలా నేరగా దాడు ఆ తర్వాత ఆ కార్లు తీసినప్పుడు వస్తారు ఈ యజమాను ఇది దీన్ని ఎదుగుతున్న ఒక్క కార్ కొంటే కానీ మొత్తానికి ఆలస్య అవిలో బిగ్నించబడి మనిషి జీవిస్తూ ఉంటారు పెద్దలు లేకపోతే ఆఫీస్కి వెళ్తారు సాయంత్రానికి ఇలా ముఖ్యంగా ఏం సాధించాలంటే ఈ స్వతం మోహంలో స్థితిలో మార్పు ఏం ఉండదు రాయల రిటైర్డ్ అర్థంలో వాళ్ళు రిటైర్ చేస్తూ ఉంటారు మనవాళ్ళు వెళ్తారు మనవాళ్ళు ఈ స్వతమోహాలు పౌరులలోనే వెలికేస్తూ ఉంటారు అది లేని మోహము అన్నదానికి సాధి ఇది శోకము ఇది మోహము ఈ రెండు ఇస్తున్ను మనిషి ఏంటో దీని నుంచి మీకు ఈ ఆరోగ్యం ఏదైతే రక్షించాం అంటే ఇవన్నీ కూడా ఉంటే మలాంత సూపర్ ఫిషియల్స్ అసలు ఇలాంటి ముందు చేయాలి కానీ బయట ఎకరాలు నడుస్తుంది ఆ శోక మోహంలో సమూలంగా ఇమ్మోహనం వచ్చేటువంటి ఉపాయమే ఆత్మజ్ఞానమే దాని దాన్ని నేను పొందాలి దానికి సాంఖ్యం అంటే పదకొండవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు సాంక్ష సాంఖ్యమంటే సందానికి సాంఖ్యం ఆత్మజ్ఞానం ఈశ్వరుడు యొక్క స్వరూపము దేవత యొక్క స్వరూపము తన యొక్క స్వరూపము ఎందుకు కూడా స్పష్టంగా ఒక ఇన్స్టై ఉంటాయి దానికి సాంఖ్యం ఈ సాంఖ్యాన్ని పొందాలంటే కళ ఈ సాంఖ్యాన్ని పొందాలంటే మీరు ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రిపరేషన్ నుండి ఒక సాంఖ్య యోగము ఒకటి కర్మ యోగము సాంఖ్య యోగము అంటే అక్కడ సాంఖ్య వివేక జ్ఞానము అర్థం నేను మొత్తం అందరూ ఒక బయట కలిగిస్తున్నా వివేక జ్ఞానం చాలా చింతి ఎందుకంటే చాలా చాలా సంక్షేప్ చేస్తారు సార్ ఉపన్యాసం కలిసి చేస్తే దాంతో సామాన్య కూడా ఇస్తాడు రక్తిని కూడా ఇస్తాడు జ్ఞానానికి కూడా ఇస్తాడు అన్ని ఎన్ని ఉంటాయి అది ఒక ఎన్ని ఉంటే అది పెరగడేస్తాడు ఒకడదామో పెరగడమో లేకపోతే విద్యార్థులు ఏది ఏం మానసు ఏం చేస్తున్నావు అంటే తెలియదు దీని తప్పకునేసి ఏమి చేస్తాం ఎక్కడ ఉన్నా బున్నా ఏమి కట్ ఎప్పటికీ చేతులు చేతులు అవుతుంది అందరూ కలిసి తమకపోతుందో అసలు ఇది సాంక్ష్యము ఈ సాంక్ష్యం పొందియే మీరు మోక్షాన్ని ఉంటున్నారు లోక మోక్షము అంటే అదేమి స్పెషల్ గా వెళ్ళి ఉంటారు అసలు ఎక్కడో ఉంది అని మోక్షం అంటారు అజ్ఞాన మోక్షం అంటారు అజ్ఞానం పొందుకోవాలి మోక్షం అదే మోక్షం ఉంటుంది ఈ మోక్షానికి రెండు తిరిగి అక్కడ విద్య మోక్షం ఇక్కడ మీద మోక్షాధ్యాన్ని నిలబడిస్తూ ఉంటారు అలాగా కర్ణాటకతో గట్టి మాటలు చెప్పే వాళ్ళు అద్భుతలతో గట్టిన మాట ఏం కాదు అద్భుతతో మాట అర్థమంటే కాదు మనలో ఉంటాయి లోకంలో హితా లోకం సో ఈ లోకంలో మీరు అసత్యాన్ని ప్రచారం చేయాలంటే అసత్యం కానీ అర్ధసత్యం కానీ అర్ధసత్య నా అర్ధ సత్య అర్థం అర్ధ అర్ధసత్యూ దీన్ని మీరు ప్రచారం చేయాలని చెయ్యాలంటే దానికి ఒక సంఘాన్ని స్థాపించి దాన్ని రిజిక్టర్ చేసి ఒకటో రెండు కోట్లు డబ్బు సంపాదించి పెద్ద బిల్డింగ్ ఒకటి పెట్టే నా ఇతరా స్థలంలో దానికి దుర్డుగు ఓ ఓకటి పెట్టి ఇలాంటి అన్ని చేస్తే ప్రచారం బాధలు ఉంటే ఉంటుంది లోకంలో లో స్వభావం అన వీటి వల్ల ఎన్ని తెలియదు కదా సాంస్థానాన్ని పొందాలి జ్ఞానాన్ని పొందాలంటే వీళ్ళ అపస్కరణాలని తయారు చేయాల్సి ఉంటుంది సాంఖ్య లో అక్కడ సాంఖ్య వివేక జ్ఞానం అంటే నిర్మాణ శక్తి అవే చూడండి మనోబుద్ధి అహంకార శక్తము లేచి నేటి వివేక జ్ఞానం అది సాంఖ్యం అంటే సర్వాత్మ భావం సాంఖ్యం కాదు అసంతర్భం సర్వాత్మభావం యోగం అనుకుంటుంది సర్వాత్మభావం యోగముతుంది ఇది లక్ష్యం అంతిమ లక్ష్యం దాన్ని చేర్చేటువంటి ఉపాధి వివేక జ్ఞానము యోగం సాంక్ష యోగం అయితే దీనికి వివేక జ్ఞానానికి కూడా వీటికి తయారీ కావాలి ఆ అర్థత కూడా తప్పలేదు అప్పుడు సంక్షేమం లోకి వేణి కేర్చీ పెంచడానికి కర్మలో ఇప్పుడు కర్మ చేస్తానండి వివేకాలు కూడా లో కర్మ వివేకంలో దృఢపడితే ఆ అమత్వం ఈ సాక్షాత్కరిస్తుంది అదే వివేకం దృఢపరాలి వివేకం వస్తే ఆత్మ అనాత్మ వివేకం ఆ విస్తీ ఇది కూడా కష్టం డిస్క్రిమినేషన్ చాలా కష్టం ఇది దేశాభిమానంతో కట్టలేని వారికి సంఖ్యలో ఏం చెప్తారు నేను వారికి సమయంలో చెప్తాను నేను ఆత్మా కర్త అనేది ఒక లౌకిక శ్లోకం బేటాబ్యాధి ఆ పడిలో చెప్తా ఉంటాను ఆత్మా కర్తలే ఆత్మ కట్టగా ఉంటే మీరు భోజనం అహంకారం ఆత్మ కప్తాహం చెప్పాను ఇంకా మీరు ఎలా నాటి పెట్టాలని తప్పిస్తే మీరు కష్టరాదండి అని చెప్తున్నారు దీనికి కృష్ణార్థాలు ఇప్పుడు కళ కళలో రోజుల్లో లో అప్పిస్తా వాళ్ళు ఎత్తి అర్థం ఇస్తారు మీరు అప్పించారు కళ నుంచి బయటకు వచ్చినా మూడో విధంగా వాళ్ళు ఇంటికి నేను అప్పించిన వాళ్ళు కూడా అడగలేదు నేను అడగ ఎందుకంటే మీరు అప్పించిన ఆ అస్పత అనే క్రియలు వారు మీరు నోరు మీకు జరుగుతూ అందుకే ఆ కర్తృత్వము అంటే ఆ స్థితికారనే పేరు తెలియని వాడు ఎవరూ లేదు కదా ఆ కర్తృత్వం అని తెలుస్తాం జాగ్రత్త వస్తాము కూడా అంతే అని శాస్త్రం చెప్తున్నారు కళ్ళ అర్ధం చెప్పచ్చు అన్నారు కళ్ళ అర్థాన్ని కలుస్తాం దానికి కృష్ణాంతంగా జాగ్రత్త మరి కలలో మీకు భాంతి కలిగిందా లేదా కర్తంలోనే భాంతి కళలో అతికి నెల రోజులు అయిపోయిన తర్వాత అంత కళలో పాతం రావాలి తప్పని అడుగుతున్నాడు కనుక అడుగుతా కాబట్టి కళ నడుస్తున్నది కళలకి వైపు రాగాలే అవసరం పోతుంది అలాగే ఇప్పుడు ప్రజ్ఞాన నిద్రలో ఉన్నది కనుక దీర్ఘ దీర్ఘ స్వప్నలాంటి జాగ్రత్త అవస్థలో ఉన్నాను కనుక నేను కష్టమని అలాంటి జ్ఞాంతి చేస్తే నువ్వు కష్టం కాదు అని నేను ఇక్కడ పసంగ ఏదైనా మీకు ఇష్టమైన చెప్తాను నేను వినిపిస్తున్నాం కదా ఇప్పుడు నేను సత్తలు కాకపోతే ఈ పాఠాన్ని వచ్చి కూర్చొని హిందువులు ఎవరు అని సో నలుగులో గేపు ఉంది గేలు సో ఈ సత్యాన్ని ఎందుకంటే ఆయన హిందువుల శని వింటున్న మనస్సు తెలుసుకుంటున్న మనస్సు తానే తల్లిని చేస్తున్న దేహము తానే కనుక మేము అంతే కదా నా యొక్క అభిప్రాయం లేదు కదా కాబట్టి ఆ పేరేమంటారా ఆ విధంగా ఆ నిశ్చయాలతో ఆ నిర్ణయాలతో మనం నిర్ధారణ విషయాన్ని మంజూరు చేస్తే చేయాలి తప్పనే నేను ఏం సంతూర్తి చేయాలి మీరు మేము మంజూరు చేయాలి జేవి మహర్షి అలా మంజూరు చేయాలి నేనే తప్పటి గారు నేను నేను గొప్పలో కాలు అర్థం పెద్ద పెద్ద ఆఖ్యాత్ గొప్పలో కాలువేస్తుందంట పెద్ద మిస్టేక్ చేసే బుద్ధిందని జరిగిందో దాని చుట్టూ ఫిలాసఫీ అని ఉంటాయి సమాన్యంగా మన ఇండియా తప్పు చేసి నామో ఏర్పడతా ఉంది అదే పెద్ద ఆఖ్యాత్తిని తప్పు చేస్తే దాని చుట్టూ ఫిలాసఫీ అని ఉంటారు ఏదో రెండు అంటే అక్కడ నా భక్తి ద్వారా కాలు జరగబోతుంటే ఆమె నేను కాలు జాగాను వాడిని రక్షణ చేయాలి అలాగే మీరందరూ దానికి ప్రచారం ఇలా నమస్తూ మీకు లోపల కాబట్టి అందరి వాడేదో లోపాలు చేసే అవకాశం ఉంది కనుక అటువంటి తాను కష్టం అనే అజ్ఞానంలో ఉన్న వాటికి సహాత్తిగా నేను దేహము కాదు మేము మనస్సు కాదు మేము కష్టము కాదు అంటే వాడి దాని అందుబాటులోకి కొంతకాలం ఈ కస్తున్నే రాజాలని శిక్షలని చేసే ప్రయత్నం చేయాలి ఆ శిఖిలిని తరణ ప్రయత్నం చేయాలి యాంటీబయాటిక్స్ ఇచ్చేటప్పుడు విటమిన్ కూడా ఇస్తున్నారు ఎందుకంటే యాంటీబయాటిక్స్ యొక్క ప్రావ శరీరం తట్టుకోలేదేమో అని విటమిన్ కూడా దోడిస్తారు అది విధంగా వివేయకము నీరు తట్టుకోలేదు చాలా కఠినమైన సమాచారం అందుకోసం ప్రారంభమే శాస్తృత్వాన్ని నేను కట్టను నేను భోక్తను అనే ఈ శ్ఞాంతిని శిథిలం చేసుకుంటూ రావాలి నెలదొల్లగా దాన్ని శిథిలం చేయడం కోసం సో కర్మయోగా సో ఈ భోక్తృత్వ బుద్ధిని విడనాడు ఫలకృష్ణని విడనాడు ఫలకృష్ణ లేకుండా కర్మ చెయ్యి కర్మని యోగాలు కాస్తే మాట అని కర్మయోగాన్ని చేశారు ఈ కర్మయోగం వల్ల వీరికి వివేకం పొందుతుంది ఆ వివేకంలో వీళ్ళు జీవిస్తారు ఆత్మానాత్మ వివేకంతో కొంతకాలం జీవిస్తారు జీవిస్తే వీడికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఆయన జీవన వ్యక్తులైతే ఆ సంసారం వీరికి ఇది ప్రోటా సో ముప్పై శ్లోకం తోటి సాంఖ్యయోగం పూర్తయింది సాంఖ్యా పూర్తయ్యాయి ముప్పై శ్లోకాలు సంఖ్యయోగానికి గురించి చెప్పి ఆ తర్వాత కర్మయోగాన్ని చెప్పారు ఆ కర్మయోగాన్ని క్రితపజ్ఞానాన్ని కూడా పెట్టి ఆ కర్మయోగాన్ని నీరో అధ్యాయంలో కొంచెం ముందుకు తీసుకొచ్చి ఆఖరికి మళ్ళీ సాంక్ష్యంతో దాకా సంప్రీ చేశారు బ్రహ్మ నిర్వహణ వచ్చింది బుద్ధికి అతీతమైన ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకుని మోక్ష అనుసంధిగా అని తెలుసుకున్నారు అంటే ఉపనిషత్తుల సారము మనం నలసార్లు అడుగుతున్నాము సో ఉపనిషత్తులలో ఒక ప్రక్రియ వస్తుంది అంటే తత్వానంతని చెప్పాక వంశాన్ని పెడతారు వంశ కథనం నేను మీరు గృహదారి పుస్తకాన్ని తీసుకుంటే మరో పుస్తకంలో ఆకలి బ్రాహ్మణం మొదట దేవం అదో బ్రాహ్మణం కానీ వంశ బ్రాహ్మణము తీసుకుంటాను అంటే వాళ్ళని ఇస్తున్నారు చెప్పి చెప్పేదంటే వాళ్ళు తెలుస్తుంది వంశం వంశం విరుద్ధం బిందు వంశము నాద వంశం బిందు వంశము అంటే తండ్రి కొడుకు మళ్ళీ జరుగు వివాహం చేసుకుంటారు వీళ్ళకి కొడుకు కొడుకు కొడుకు మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకుంటారు మళ్ళీ వాళ్ళకి కొడుకునే తుడు ఇది బిందు భవిష్యత్తు తండ్రి ఆస్తి పొందుతున్న వంశం నేను మీద బంధానం ఆస్తులు పస్తు వంశం నీళ్ళు చేస్తున్న వంశం నాద వంశము నాదంటే జ్ఞానం జ్ఞానవంశం ఉంటుంది గురువు శిష్యుడు ఒకప్పుడు కొడుకు అయితే అవసరం కొడుకు అవరవ రోజుల్లో దిశ అక్కడ జ్ఞానానికి ప్రధాన ఆరుని స్వేరేతలు వాళ్ళు తండ్రి గురువులు గురువు శిష్యుడు కూడా యాజవై మరి శ్రేణులు తండ్రి వరకు కాదు గురువు శిష్యుడు కాబట్టి ఇంకో సందర్భంలో ఇంకో రకంగా ఉండొచ్చు నెతికేతడు ఎవరు వీళ్ళ శిష్యుడు గురువు తండ్రి వరుకు అయితే కాదు కాబట్టి ఈ వంశం వేరు ఈ రెండు వంశాలు ఒకటైన సందర్భం కలిస్తే ఈ వంశం వేరు దీన్ని నాదైన అంశంగా ఈ నాద వంశాన్ని చెప్తారు శాస్త్రంలో అసలు వంశాన్ని హిందూ వంశాన్ని చెప్పండి హిందూ వంశాన్ని ఎందుకని చెప్పాం అనవసరం కదా ఇప్పుడు మీరు ఏదైనా ఉపన్యాసం చెప్పినటుకోండి ఈ గురువు రామాణం తండ్రి గురువు అయితే తల్లి యొక్క రామాయణం చెప్పండి అలా చెప్తారు కానీ మా తండ్రి గారు తల్లి తల్లి గురించి చెప్పినా కూడా ఒక మనిషి ఇంకా అక్కడి నుంచి మా తాతగారి ఇదే మాత్రం కాదు ఆ పాత అవన్నీ మాట్లాడు కదా సో గురువు పరంపరే చెప్తారు ఆ గురువు నాద వంశ పరంపరని చెప్తారు చెప్పేస్తే అక్కడికి స్థాపించి చూపేది అంటే ఈ జ్ఞానాన్ని మనం ఏ పరంపరలో ఉందేమో ఆ పరంపరను స్మరించేసి అక్కడికి స్థాపించుకోలేదు ఆ వంశాన్ని చెప్పలేక శ్రీకృష్ణ నిరోధ్యాయ ఆచరణ మీకు మోక్షం వస్తుందని చెప్పేసి విజయవాడ ఇస్తే ఈ జ్ఞానము జ్ఞానం మూడు అంశాలు చెప్తాను జ్ఞానంలో ఆత్మ జ్ఞానము లేదా సాక్షాత్కారము దానికి దారి తీసేది సాంఖ్యయోగము దానికి కలిసి తయారు చేసేది కర్మయోగం ఇది వార్త సో బిరింగ్ ఏంటి కర్మయోగము అంతర్ వెళ్ళి ఆత్మసాక్షాత్కారముధవ స్పష్టం సంఖ్యయోగం ఇది స్పష్టం ఇది స్పష్టం ఇదంతా చెప్పేసి ఇప్పుడు మీకు ఏం చెప్పాలి ఈ మొత్తం స్పష్టతో పొందిన ఈ జ్ఞానాన్ని ఏ వంశంలో మన దాకా చెప్పాలి అది కూడా చెప్పేస్తే కాపు పూర్తి నాలుగో ధ్యానంలో అర్జునుల ప్రశ్న వేయబేపు దాని అర్జునుల ప్రశ్న వేసేసి మనం అవే సంకర్లు అంటారు అనుకుంటాను చూద్దాం నేను ఏదో ఊహ చేసుకుంటాను శ్రీ భగవాన్ వాచంస్పేమస్వాన్ మన బ్రవీత్సం అవసర కానీ సంబంధ గ్రంథం అంత చిన్న ఉపషక్తుల్లో ఒక సంబంధాలు కొంచెం కదవిగా ఉంటాయి దహార విద్య రీతిలో కొంచెం విస్తారంగా ఉన్నాడు ఇక్కడ సింతుల్లో ఉంది యోగం యోగోక్త జ్ఞాన సన్యాసోగోపాయార్థ వృత్తిరక్షణో నివృత్తిరక్షణా సర్వాసు వివక్షి భగవతీసమాప్త నేను అలాగే చెప్తాను అక్కడ అలవాటు నేను చెప్తాను అండ్ చెప్పి అదే ఓకే యోగం యోగ యోగ అంటే జ్ఞానమేమో యోగ శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి ఒక సందర్భంలో ఉపాయమే ఇంకో సందర్భంలో జ్ఞానము జ్ఞానాన్ని పొందుకునే యోగం అనేది అంటే జ్ఞానం వల్ల యోగం యోగం అంటే కలుగుతారు యోగం అంటే మీరు ఏంటి సో వీళ్ళు నిజంగా సపరేట్ అయితే నాకు నిజంగా సపరేట్ కలుగుతారు ఇప్పుడు సంతకత కలగించుకుని పోయినప్పుడు ఎదుర్కొంటున్నారు సంతలో విజలు పెట్టుకుని ఊళ్ళో తల సాధిస్తున్నాడు ఆహార గిడ్డబోళ్ళు నెట్లస్ అన్న ఇప్పుడు కంట్రోలో ఉన్న నెట్లస్ పోయి ఉంది అంటే నెట్లస్ కి నాకు వియోగ వియోగం వేస్తారు ఈ వినియోగము కంఠలో మళ్ళీ సంయోగం అన్న యోగ అన్న యోగ ఏర్పడానికి అనేది కారణం చేయాలి ఆ పోలింగ్ నెట్లస్ లభించింది తగ్గ ఎక్కడ వెంటనే అంజనం వేస్తారు వాళ్ళు అవి ఎన్నో దూర అంటే కాపుగా ఏదో దాచుకోవరం చూసుకుంటే బ్రాహ్మణిందని ఏం అయింది గొప్ప కనపడింది గెలిస్తే అభియనం గొప్ప దొరకబడి గొప్ప ఏదో అలా నడుస్తుంది మళ్ళీ అవయ్ గెలిపితే ఎక్కడికి ఒకరు పడితే సో మొత్తానికి అలా ఏదో అభియన క్యాల్కులేషన్స్ తీయాలి లేదా డిజెక్టివ్ లో తినిపిస్తే వాడు పరీక్ష చేస్తారు ఎప్పుడు పోవచ్చు ఎక్కడ పోతే వాళ్ళు నడవ ఈ విధంగా మీరు పదార్థాలు విడిపోయిన సందర్భంలో యోగము కర్మ ద్వారా సిద్ధిస్తుంది కరెక్ట్ కదా వాళ్ళు నడవం నగ సుకుంటుందనుకోండి ఇప్పుడు యోగ కర్మ ద్వారా సిద్ధిస్తుందా జ్ఞానం ద్వారా సిద్ధిస్తుందా జ్ఞానం యోగము అంటే ఆ సందర్భంలో కర్మ అవస్థి ఇంకో సందర్భంలో జ్ఞానం ఇప్పుడు యోగ ఇప్పుడు జీవుడు తాను సంసారమైన అవసరం ఉంటున్నారు దేహంతో సాధాత్మ్యంగా చెంది దేహ ధర్మములను సమధర్మములుగా స్వీకరించి తాను సంసారమే అయోధ్యులను అభాగ్యులను దృష్టిని దేహం జీవులను అన్ని కొత్త వస్తున్నారు భయం భయత ఇప్పుడు మీరు ఈ యథాస్వరూపం అదే అయితే ఇంకా మీ యోగంలో ఉంది ఇంకా ఇంకో రకంగా అమెరికా ఇక్కడ మొత్తం చాలా ఖచ్చితంగా ఉంది దేశాల్లో ఇరువు డాలర్లకు చాలా ఇది వచ్చిందని మీరు ఇక్కడ మొత్తం తెలుస్తుంది అక్కడ నుండి ఇంకా డాలర్ లో బాగా చేసేది ఈ డాలర్ లో ప్రధాన ఇంకేదైనా అయితే బాగుంటుందా అక్కడ వ్యక్తపడుతుంది మొత్తానికి సదానికి వెళ్ళినా దుఃఖం ప్రగా ఇవ్వరు బృహస్పతి వాళ్ళు చూసి కంగారు పడతారు భయపడతారు అసలు ఈ శ్రద్ధ చేసిందేమో ఆ భయం అని ఉందని అది చూపిస్తాను ఎవరు దీనికి దుఃఖింది శంఖ గలవాడిని వీళ్ళు అనుమానం అనుమానం అయితే శంఖ గలవాడిని శ్రద్ధల్లో తీసుకెళ్ళి పెట్టేసి ఉంటుంది అసలు నిశ్చంతంగా ఉంటాయి అక్షణం నడిపిస్తాను వీళ్ళు స్వర్గార్ మాత్రం వీడిని దుఃఖము బంధము అది పొందుకోను తెలియట్ అయితే వీడు యథార్థ స్వరూపము ఈస్తుంది వీడు ఏ ఈశ్వరుణ్ణి వెతుకుతున్నాడో ఆ ఈశ్వరుడు వీళ్ళే అయి ఉన్నాడు వీడు ఏ ఆనందానుభవం కోసం వెనపల్లాడుతున్నాడో ఆ ఆనంద స్వరూపుడు తానే అయి వీరు ఏ భద్రత కోసం సిటీమ్కి భద్రత నాకు భద్రత కావాలి ఎలా వస్తుంది భద్రత మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే వస్తుందా తీసుకు చూద్దాం పోనీ అది కూడా ఏదో హెట్టింగ్ ఎంత ఎంత పాలసీ తీసుకుంటే భద్రత వస్తుందో లేదు వీరి వీరి కనీసం తీసుకెళ్తా ఐదు లక్షలు తీసుకుంటే నేను భద్రత వస్తుంది నా ఐదు లక్షలు తీసేసుకున్నాను ఏదో పలటా పెట్టుకుంటే ఐదు లక్షల పాలసీ తీసుకున్నాం ఇక్కడ భద్రత వచ్చిందా ఆ రాష్ట్రంకి తీసుకున్నాడు చేద్దాతా గతకి సెక్యూరిటీ భద్రతగా ఉన్నారా రాజకీయ నాయకులు భద్రతగా ఉన్నారా వీళ్ళు చెప్తున్న సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళ సెక్యూరిటీ ఎలాంటి సెక్యూరిటీ అంటే నలుగురు గంటల జరుగుతున్న రైల్వే స్టేషన్ తింటే కారు ఆవకాయలు వచ్చిన కారాన్ని ఇలా తిండి కల్పిస్తారు భద్రత ఎవరు నలుగురు గన్నులు అలా అనుభవం అయితే కళలో కాలం నుంచి ఎదు గడా ఇలా అవుతుంది ఎక్కింది ఇలా అవుతాడు వాళ్ళు కృష్ణార్పుణం అయిపోయానికి వీళ్ళని అనుకున్న మనసు కృష్ణార్పుణం ఈ గంఘట ఇప్పుడు వీడిని రక్షించడానికి గంఘన్లు అయితే గణ గన్నం రక్షించడానికి ఇంకో గంధం గణ మళ్ళీ మినిస్టర్ గా ఇది సెక్రటరీ ఆ సెక్రటరీ మళ్ళీ కాబట్టి ఈ గణిస్తారు సెక్యూరిటీ అనేది బయట ఉండదు నాకు సెక్యూరిటీ కావాలి తప్పు లేదు సెక్యూరిటీ కావాలి ఆయన నిశ్యూటీ సెక్యూరిటీ రోడ్డు ఏం కావాలి సెక్యూరిటీ కావాలి అభద్రతలో భద్రత కావాలి భద్రత ఎక్కడ ఉంది బయట ఉందని అనుకుంటే పొరపాటు భద్రత నాలోనే ఇది సత్యం ఈ సత్యాన్ని అంటే వీడికి వీడికి యోగం కావాలి ఆనందంతో యోగం కావాలి ఎలా వస్తుంది కర్మతో వస్తుందో జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల వస్తుంది వీళ్ళకి ఆనందం వీడే ఉంటున్నారు ఇంకా భద్రతతో యోగం కావాలి కర్మ వల్ల వస్తుందో జ్ఞానం వల్ల వస్తుంది కారణాల చేత యోగా జ్ఞానము ఆ జ్ఞానాన్ని దారితీస్తే కర్మ ఉంటుంది కానీ అంతిమంగా పరమ ఆస్పత్తి గేతకు ఉపనిషత్తులకు అధ్యాయత్ అయిన ఉత్సాహ రెండు అధ్యాయాల్లో చెప్పారు రెండు అధ్యాయాల్లో చెప్పారంటే మనం మొదట అధ్యాయాన్ని వాళ్ళు ఇచ్చారు కానీ అలాగే విడితే హేరేది అంటే చూడండి మొదట అధ్యాయము అది హిస్టారికల్ అకౌంట్ అసెస్ట్ స్టోరీ ఇట్స్ ఇట్స్ హిస్టారిక ఇంటే దాని మీద అంత అడగడం చేయదు అది ఇక అలాగే కాంటెక్ట్ ఏదో ఉంటుంది ఆ కాంటెస్ట్ కూడా టెన్ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నాం అంటే దాంట్లో హిస్టారీక్ ఎలిమెంట్ ఉండదు ఓకేసారి అంత హిస్టారీక్ ఎలిమెంట్ కూడా ఉంది దాన్ని బట్టి అలా ఇచ్చారు అది మహాభారతం కావ్యం హిస్టారిక్ స్టోరీ అర్జునుడు కృష్ణుడు అలాంటి మనుషులు ఉండేవాళ్ళ పాటు గాంధీ వాళ్ళు ఇటువంటి తిరిగి ఏదో చేసినట్టుగా వాళ్ళు కూడా ఏదో చాలా కాలం క్రితం చేశారు కాబట్టి కూడా కొంచెం ఇటువకలుగా ఉంటుంది కాబట్టి ఇస్తే దాని బట్టునే సాయకంగా ఒక మెసేజ్ వస్తుంది అదేంటంటే ఈ జీతం ఉపదేశించిన వాడు గ్రహస్థుడు కేతం ఇచ్చిన విద్యార్థి కూడా గ్రహిస్తుంది ఇది బ్యాటింగ్ ఫీల్డ్ జీవితం అనే సంగ్రామంలో ఇది ఉపయోగపడుతుంది ఇలాంటి ఏమో ఒక రెండు మెసేజ్ తర్వాత సోకమోహాల్లో నుండి ఉన్నవాడికి ప్రదర్శించిన ఉపదేశంలో కృతాత్మత లభిస్తుంది అని ఇలాంటి నాలుగైదు అంశాలు మీరు దాని నుంచి తీసుకోవచ్చు జిజ్ఞాసు ఉండాలి జీవితం ప్రథమం వంటిది ప్రధాన గురాలు తెల్లగా ఉన్నాయి కొత్త శాతయితే మహటి స్కందమే తెల్లని గురాలు అంటే పవిత్రమైన నడవడి కలిగిన ఇంద్రియంలోని అర్థము అని ఈ విధంగా దాన్ని తీసుకునే మెసేజెస్ ఉంటారు వైదారు మెసేజెస్ ఉంటారు అతను తీసుకోవడం పక్కన పెట్టడానికి ఇంకా అతనికి దుర్యోహం ఎలా ఏం చేసేది పురాణాచారాలు ఎలాగేసేదండి తీసుకుంటున్నాను ఆయన అలా భేస్తారు అంటే ఇలాగంటే నింశం సైకో అని ఆలోచిస్తూ ఈ సైకో పురుషాలు ఇది రిజర్వేషన్స్ ఎంసీ డిగ్రీ నుంచి ఎంజినీర్కి ఉపయోగపడుతుంది తప్పిస్తే ఎంఏ డిగ్రీ దీనివల్ల పురుషార్థానికి ఉపయోగపడే దానికి అడ్డు వస్తుంది కొంతమంది అభ్యర్థులు ఏం దాని మీద నేను భగవద్గీత హరికత్నా భగవద్గీత మీద హరికత్తు ఆయన గంటలు చెప్పాడు అసౌస్యాలంలో సూచిస్తామనే మాట అనకుండా ఆ ముందు భాగం అసౌస్యాలంలో సూచిస్తుంది అరికటండి చెప్పండి వర్క్ అవుతుంది కాబట్టి కొంతమంది చేస్తారంటే ముందు గ్రాఫిల్ బాగా హైలైట్ చేస్తుంటా అది ఆ హైలైట్ ని బట్టి తెలిసిపోతుంది ఉండదు అని తక్కువని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే స్టోరీని నష్టం చేసుకుంది పోతారు సో అందుకని శ్రీ శంకరాచార్యుడు నిర్మోహమాటంగా అధ్యాయద్వే మొదట అధ్యాయాన్ని అసలు ఎక్కవని ఎక్కలేదు రెండే అధ్యాయాలు వస్తారు అదే భాగో అధ్యాయులు మనం ఉంటే రెండు అధ్యాయాలు అంటారేమిటి అంటే మొదట అధ్యాయం ఏం చెప్పారు దాంట్లో శాస్త్రం అయ్యి ఒకళ్ళు వెళ్తే వాళ్ళ ప్రిపరేషన్ ఉంటారు విద్యా దీన్ని వృద్ధ నేను గీత పదకొండవ శ్లోకం దగ్గర ప్రారంభమైందా రెండో అధ్యాయంలో లేత ఎక్కడ ప్రారంభమైంది అని నేను దీన్ని శంకరాచార్యులనే ఒక ఖండం ఒకటి పైన శంకరాచార్యులు శ్రీకృష్ణుని వల్ల అపచారం చేసిస్తారు మొదటి అధ్యాయాన్ని నేను లెక్కలో వేసుకోలేదు అసలు మొదటి అధ్యాయాన్ని వ్యాఖ్యానమే రాలేదు ఏకే రాలేదు ఎంత అసేది నిలిపోతుందో నాలుగు మాటలు రాస్తాను రెండో అధ్యాయంలో పదకొండవ శ్లోసం దగ్గరే మొదటి కళ ఇలా లేదు మేము చూడండి మమ్మల్ని చూడండి మేము మొదటి ధ్యానం మొదటి చూస్తున్నాం అన్యక్షి పెట్టకుండా మేము వద్దు చేశాము ఎందుకు ఇలా చేశారు శంకరాలు ఇద్దరు సారంగా మాట్లాడుతుండే శంకరాధ్యాయులకు తత్వాలు లేదు వ్యాఖ్యానం చేశారు తత్వం ఎక్కడ దిగిపోయింది అది కూడా ఎడవతుందా తత్వం తత్వం ఈ బుధవారం వాటికి దిగింది అక్కడి నుంచి చెప్తాను అంటే ముందు మీ వ్యాఖ్యానం చేయలేదని మీకు ఎందుకు కనిపిస్తున్నారు ఒక వాక్యం వేస్తాను ఆ ఒక వాక్యంలోనూ అంటే ముందు కనిపిస్తా వ్యాఖ్యానం చేసిస్తాను అర్జునస్ శో బోహ దృష్ణ అంటారు అండి అదే వ్యాఖ్యానం అక్కడ వ్యాఖ్యానం అక్కడ లేదు చిన్నపిల్లలకు చెందినట్టు అలాగే భవిష్యత్ పరీక్ష పాఠం చేసినట్లే చెప్పడం అలా ఇదొక నిన్నో అంశాలు రెండు అధ్యాయాలతో ఉన్న ధ్యాయాల్లో ఈ మొత్తం శాస్త్రం అంతా చెప్పాలి ఈ శాస్త్రం యొక్క పరమ తాస్త జ్ఞాన నిష్ఠాలు జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని పొందేట ఇది చేయాలని మేము ఉండదండి జ్ఞానం పొందడానికి మనసుని పరిశీలి చేసేటువంటి కర్మ ఏ పొంది జ్ఞానాన్ని పొందేట అదే ప్రతాప్త ఇక్కడ ఆత్మజ్ఞాన విషయంలో అదే ప్రతాత్మత ఇప్పుడు భ్రమబడుతున్నారు అజ్ఞానం కేసుకుంటారు మొదల కాలంలో తెలిసి తెలియని చక్కని చూసి పాముని భ్రమ పోతున్నారు ఇప్పుడు ఆ భ్రమ పోగొట్టాలంటే నమ్మ చేయాలి ఉదయం పొంగలిస్తాయి వాళ్ళు తెలిసి ఏడాలి చూసారు జ్ఞానం కలిగి ఇది పాము కాదు కాదు జ్ఞానం జ్ఞానం కలిగి ఏదో ఒక భయం పోయిందిగా భయం లేదు ఉపయోగం ఉంటాడా ఉపయోగం అంటే వచ్చి దేవుడు ఉపయోగం భయం పోతే ఉపయోగం ఉంటుంది అదే ఉపయోగం ఇంకొకసరే భయం పోయింది ఉపయోగం బాగానే ఉంది ఆ తర్వాత ఏం చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తుంది భయం పోయిన తర్వాత ఏం చేస్తుంది అండి నిర్భయంగా ఉంటారు ఇంకేం చేస్తుంది దాన్నే జ్ఞాననిష్ట జ్ఞానుయ చెయ్యడానికి ఎవరితో చూసినా లేని వారికి పరిపూర్ణత లేని వారికి చెయ్యడం అనేది ఉంటుంది మీరు ఏం నేను ఏంటి చేయడం అంటే ఎంత స్వాతంత్ర్యమో చూడండి మేము ఏమీ చేయము ఏ క్రియలు మేం చేయం ఏదైనా క్రియలు జరిగితే వాటంతట జరిగితే మేము సాక్షి రూపంగా చూస్తూ ఉంటాం ఏం చేసి క్రియలేదు లేవు అని ఎవడైనా అనగలిగితే అదే మరి మొన్న వాళ్ళ కాళ్ళు వచ్చేసి ఏం చేశారు అర్థమాలు పెట్టారా లేకపోతే విజిష్టాలు చేశారా జనాలు వసూలు చేశారా ఏం ఎందుకు చేయలేదు ఎందుకంటున్నా ఆయన ఏమి చేయాల్సిన అవసరం లేదు జ్ఞాన నిష్ఫలం ఈ కేసీ వాళ్ళందరూ చేయాల్సిన ప్రెషర్ లో ఉన్నారు కాబట్టి చేస్తున్నారని మనం అనుకోక తప్పదు లేకపోతే జ్ఞానులైదు కూడా ప్రారంభ కర్మాధీనంగా అలా జరుగుతోంది అని చెప్పినట్టు చెప్పారు ఒక సమాజ ప్రార్థాన్ని పెట్టి వారి చేసిన ఈ పదవులు జరుగుతున్నాయి అని మనం చెప్పవచ్చు చెయ్యము అనేది జ్ఞాని యొక్క లక్షణం కాదు జ్ఞాననిష్టాలక్షణ సన్యాస సన్యాసం సన్యాసము అంటే ఆశ్రమ సన్యాసం కాదు జ్ఞాననిష్టాలక్షణ సన్యాసం జ్ఞానంలో సన్యాసమే ఉంటుంది అజ్ఞానంలోనే పట్టుకోవడం ఉంటుంది జ్ఞానంలో సన్యాసం ఇది పానకుల భ్రమబద్ధతులు భయం వీళ్ళు పట్టుకుంటుంది భయం ఏంటి పట్టుకుందంటే వీరు భయాన్ని నిండి పట్టుకుంటారు ఆ తర్వాత భయం నీళ్ళు పట్టుకుంది మనం కొన్ని అనవసరమైన విషయాన్ని ముందు మనం వెళ్ళి పట్టుకుంటాం పట్టుకుంటే ఇంకా ఆ తర్వాత అది మనల్ని పడుతున్నారు మన జీవితాలు అలా నడుస్తూ ఉంటాయి ఒకరోజు వరదలో పొంగిపోతున్నాడు ఒకటి జరిగింది ఆ దుందని విడిపోతుంది పట్టుకునే అమ్మాయ ఏదో పట్టుకున్న కదా నీడిపోకుండా ఏదో కాపాడడానికి బాధ్య ఉందని పట్టుకుంది ఈ లోపల కొద్దిగా పట్టుకున్నా సంతోషించి ఈ లోపల ఆ దొంగ వీల్ని పట్టుకుంది అది దొంగ కాదు ఎదుగుబంటి అది కొట్టుకుపోతాం వరద అది ఏదైనా పట్టుకున్నావా అని అది తీసుకు వీళ్ళు దొంగ దాడి పట్టుకుంటే అది లేచిపోతుంది దీన్ని వేర్ అంటే ఎలుగుబంటి కనుక పట్టుకుంటే మీరు ఇంకా వదిలించుకున్నామన్నా అది వదలదు మన బతుకులు అలా ఉంటుంది మనం సంసారంలో గొప్పపోతూ ఉంటాం గొప్ప మొహాలు మనకి ధనము ఇల్లు వదిలి చిల్లా పిచ్చు ఇవి ఉంటే మనకి బాగుంటుంది ఉంటాం ఇంకా ఆ కొట్టుకోవడం వేరే పెద్దది ఇక్కడ అవి వదలదు వీళ్ళు విసిగెట్టిపోయినా అది వదలదు తర్వాత ఏదో ఉద్యోగం ప్రద్యోగం ఏదో వస్తుంటారు హరి వల్ల ఇల్లు అంటారు ఆ ఇల్లు వీళ్ళు వస్తుంటారు పొజిషన్ అంటారు వస్తుంది ఈ రకంగా వీరు పక్కకునే అలా పస్తున్నంత కాలం సంసార బంధుల్లో ఉంటారు బండరాలు నష్టూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు బండరాలు అంటే విధి బిధిలు కట్టిస్తూ పోదు బిదిరి కట్టూ ఉంటారు మెడ ఎత్తుకుంటూ ఉంటుంది మోస్తూ ఉంటారు బిధి పెట్టడం వల్ల అంత దుఃఖంగా ఉంటే ఒక డైమండ్ వెలుగు కాదు అంటా దానికి డైమండ్ కూడా అది అది అలా కాగితే దొంగలు నీలపడి దాన్ని లాగేస్తాయని భయం దా దాప్రేట్లో ఒక సిమిలర్ థింగ్ ఇదే విద్యార్థిగా కాదు ఎందుకంటే అంత భయపడుతున్నారు ఈ డైమండ్రింగ్ ఉందండి ఏమో లక్ష రూపాయలు జరిగింది ఎవరైనా ఇచ్చే ప్రమాదం వాళ్ళు కుడి చేసి లాగేసుకుంటారు ముందు అటాక్ చేసేసి లాగేస్తారు తర్వాత హాస్పిటల్ ఇచ్చిన డైమండ్రింగ్ ఉంటారు ముందు ప్రణాళిక మోపం నేను అన్నా తీసేవాళ్ళు తీసేయండి అవసరపాలండి మేము అప్రపలాయన వస్తున్నారు అది పరాయడం బాగా నీకుంటారా నీ దానికి నాన్న పడతారు ఈ సో బాధితే నా తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది భయం అవతుంది ఈ అవుతుంది ఎందుకు సంకటం ఎందుకండి ఇంకా స్త్రీలు ఏదైనా కూర్చున్నా వినడానికి చూడడానికి శోభం అవుతుంది కానీ ఎప్పుడైనా వెళ్ళింది నీకు ఎందుకంటే కంకణం తీసుకోవా ఏం పుణ్య పురుషార్థం ఇంటే అహంకారం తప్ప లక్షల రూపాయలు కానీ కలిగి ఈ భ్రాంతి పక్కన లేదు మనకి దేవుగానికి రెండు మిత్రులు ఉంటే చాలా ఇప్పుడు అంగనాడు ఎవరేమవుతున్నారు ఇది అంతా పెద్దలు వ్యామోహం అవతల బాధిస్తే సరే బాలక ఇప్పుడు ఎలా ఉంది చెప్పు ఈ శ్రాంతిగా జ్ఞానం అదే సన్యాసం స్థితిలో శివృతి అక్కడ ఎవరు ఒకసారి పడుతున్నాయి ఆయన మొక్కరించి సన్యాసం ఇచ్చేసుకుని ఇంకా తర్వాత మళ్ళీ సిటీలోకి వచ్చేసి సిటీకి వచ్చేది సిటీలో వచ్చేది అక్కడ ల్యాండ్ ల్యాండ్కి అప్లికేషన్ పెట్టాం గవర్నమెంట్ వాళ్ళకి ఇదొక నాకు నువ్వు ల్యాండ్ రీటే ఇవ్వాలి ఎందుకు రీటే సమాజ సేవ చేస్తాం ల్యాండ్ అప్లికేషన్ పెడతాం ల్యాండ్ అప్లికేషన్ పెట్టి ప్రతి జీషన్ కలపడతా ఉన్నా మా ఇప్పుడుగా సీజిత్ ఇది సన్యాసం ఆలోచిస్తే మీరు సంసారం ఏమంటారు నేను కాబట్టి సన్యాస జ్ఞానం సన్యాసేషన్ నిష్టా అంటే మెడిటేషన్ కదా నేను మెడిటేషన్ వచ్చింది ఇది సన్యాస ఆల్ విజయం సన్యాస సన్యాస సన్యాస అలాగే ఒక అరవై సన్యాసం చేస్తే జరిగితే మీరు మరి ధ్యానమార్గమో అనుకుంటారు జ్ఞానమిష్ఠాచ సన్యాస అంటే ఇది పరమతాత్సము అయితే ఇంకా కర్మ ఏమి లేదా అంటే కర్మ లేచే కర్మ యోగం ఉపయోగపడుతుంది కర్మ యోగోపాయ శంకరుల అవసరికి చాలా సంగ్రహంగా చాలా ఉంటుంది కర్మకి తోటి ఉంది ఉత్తి కర్మలు తోపు లేదు కామ్యకర్మకి తోటలేదు కామ్యకర్మ రాసిం వర్గ్యయిత్వా అని అంటూ ఉంటారు గృహాయంలో వస్తుంది మూడో వర్గంలో కామ్య కర్మ రాశి మర్జీస్తారు కామ్య కర్మలను అందిస్తే మూట కట్టు మూట కట్టులు ఎందుకంటే అవతల ఒకే ఒకసారి మారేయడం ఒకసారి తర్వాత ఒకటి కాదు త్యాగం అంటే ఒక కాదు మొత్తం అంతా మూట కట్టే కామ్య కర్మ రాశి జీవితానికి కామ్య కర్మలతో సంబంధం లేదు అంత చెప్తాను అప్పుడు కర్మం ఇంక మిగిలిన కర్మలు ముఖ్య కర్మ అనుష్ఠానం నిష్కామంగా నిష్కామ కర్మ అనుష్ఠానం చేస్తూ ఉంటే దాన్ని కర్మయోగం ఈ కర్మయోగం అది అల్టిమేట్ గోల్ కాదు ప్రిపేర్ చేస్తే కలుస్తున్నాను ప్ఞానమిష్టికి ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఉపాయ కర్మయోగ ఉపాయ కర్మయోగము ఉపాయమిగా గలది దాన్ని గీతలలో ఇంతవరకు రెండు ధ్యానం చెప్పేశారు ఈ గీతలలో చెప్పినదే వేదం యొక్క అర్థం సాస్తా ఇక్కడ వచ్చేస్తుంది వేదార్థ పరిసమర్థం ఇంకా మీరు వేదాలను వల్లంచే అర్థం మీరు వేదాలను వల్లించి మీరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఆయనకి మాములు పనులు తినాల్సింది రాజుగారికి మాములు పనులు తినాల్సింది మంత్రిని పిలిచి పది ఎకరాల మంచి సారవంతమైన భూమి పొంద ఉన్నాయి సరే పొన దాంట్లో మంచి ఫ్రూట్ మంచి ఫస్ట్ క్లాస్ మాడుకోవాలి జాతి మొక్కలు తీసుకుంటాం పెరిగారు ఇంకా ఎనిమిదిలోదిలు వేసి పెంచారు సరియా తర్వాత మొదటి కాపు తీసుకొచ్చి అది ఆయన భక్షించి సౌకర్యాలు అదొక పద్ధతి ఇంకో పద్ధతి ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళి మామిడిపోయిన షాప్లోకి వెళ్ళి వాళ్ళ రూపాయలు పడిపించి ఓ పను కొను తినేస్తే ఆ మొదటి పద్ధతిని వేదాలు వెల్లించడం వేదం వెల్లించడం కానీ విద్యార్థి మొదటి పద్ధతి ఆ మొదటి పద్ధతి చేసేవాడు ఉండరు మొదటి పద్ధతి చేసేవాళ్ళు లేకపోతే రెండో పద్ధతి ఉండదు అట్లా ఉంటారు అది ఆ ప్రారంభం కొంతమందికి ఉంటుంది ఆ మొదటి పద్ధతి ప్రారంభం ఉంటుంది అలా కొంతమంది చేస్తారు ఆ కుమారు మొదటి పద్ధతి నాకు పంపించినప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను ఒకటి సార్ మొదటి పద్ధతిలో కూడా అయినా సంగారెడ్డి దాటిలో పక్క మా పెంచు చేస్తా ఉంటాను మొదటి పద్ధతిలో ఆ రకంగా వేదాలని వల్లించడం బాధ్యత మొదటి పద్ధతి మీరేమనుకోండి ఉండే మోడలిస్తాను నేను మొదటి పద్ధతిని చేస్తాను అవి మీరేమీ పెద్ద చేయటం మీరు మొదటి పద్ధతి మీరు నేను కొందరు సామశ్రీ గణపా దగ్గర వాళ్ళ దగ్గర అభ్యర్థా పది పదివేలు పంతొమ్మిది వేల వేదాలన్నీ వల్లించేసి కర్మ కాలంతో పూర్సేసి ఓహో ఇదిలా జరిగిన సంగతి అని తెలుస్తుంది సో అసలు ఇది రెండో పద్ధతి ఏమిటంటే గీత స్వరూపం గీతా సుగీతా కర్తవ్య సిమన్నే శాస్త్ర విస్తరై విమాట ఏమాట గీతా సుగీత కర్తల్య గీత బాగా స్వరూపం సుగీత అంటే అధ్యయనం చేయండి బాగా గానం చేయండి అంటే అధ్యయనం చేయండి కిమన్యేది శాస్త్ర విస్తరై మిగతా శాస్త్రాలు అనేవి ఎక్కువ శాస్త్రం అంటే వేదం వేదంలో ఎనభై రెండు పద్నాలుగు వేదం మీరు ఎప్పుడు చదివారు దాన్ని ఎక్కడ అర్థం చేస్తున్నారు చదివిన వాళ్ళు వాళ్ళు ఓపిక అయిపోయి అర్థాన్ని మళ్లీ వైద్యారు వేదాన్ని వాళ్ళించిన వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు అయితే పరిసమాప్త వేదార్థ మొత్తం వేద తాత్పర్యం ఇక్కడ పరిసమాప్తిని పెండి అంటే దీనితో ఎడిపోయింది అలా అలా పెట్టిస్తారు వేదంలో రోజున్నా దీని చూసా ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము అని ఉన్నాయి వేదో వేదోక్తో ధర్మోద్విధ సంబంధాన్ని దేశ సంబంధ భాగస్ వేదం చెప్పిన ధర్మము రెండు రకాల ప్రవృత్తి లక్షణం నివృత్తి లక్షణం అని మనం పరిణామం ఆరంభంలో శంకర్లు చెప్తా ఆ రెండు ఒత్తికే అంటే రెండూ వర్తికే ప్రవృత్తి లక్షణము నివృత్తి లక్షణం రెండు వచ్చింది అంటే ప్రవృత్తి కర్మ గురించి వెళ్ళడం ఎంత చెప్పాలో అంతా ఇక్కడ వచ్చేసి జీతాలు కర్మయోగా సమయా మిగిలినంతా ఈ కాంటెక్స్ లో మేము స్పర్ధంగా వెళ్ళాలంటే అవసరం పడతాయి మాకు స్పర్ధ ఉంటుంది మిగిలిన భోగాలు మా దొద్దు అని మీరు అనుకుంటే ఆ మిగిలిన భావన గురించి అని తీసుకొస్తాను నీరు ఏం పురాణాలు ఉంటారు సరియా పురాణాలు ఉంటారు వాడు ఆ ఛాయిల్స్ వాడి పరఫును మనం చేసుకోవాలి సరే పునాడు చేయండి కర్మ పురాలు నువ్వు సన్యాసం తీసుకోవాలని చెప్తాను ఎందుకంటే వాడి ఛాయల్స్ మనం చేస్తుంది ఛాయిస్ వాళ్ళు తిన్నాడు మరి మొత్తం వేల వరకు చెప్తే ఇరవై ఏళ్ళు వచ్చి వరకు వేలని తీస్తే ఇరవై ఏడు వేసుకు ఛాల్స్ తీసుకుంటారు స్థాయిస్ వాళ్ళు చూడాలి వాడి వచ్చిన మానవు తీసుకున్న చనితాడు తర్వాత వాళ్ళు ఉంచుకోలేకపోతే నష్టపడతారు ఎలా తర్వాత కర్మయోగంలో ప్రవృత్తి శాస్త్రం అంతా వచ్చేస్తున్నారు మరి ఇంకా ఉపనిషత్తులు ఉన్నాయే ఉపనిషత్తులు అంటే నివృత్తి నివృత్తి లక్షణం ఇది చేయి ఇది చేయి ఇది చేయి అది ఉపనిషత్తు కాదు కాదు ఇది ఉపనిషత్తు నివృత్తి లక్షణం అది కూడా గీతలో వచ్చేస్తుంది మొత్తం అంతా వచ్చేసిందండి మొత్తం గీతలలో సర్వాతి గీతాలకు అదమేవ యోగో వివక్షితో భగవత ఇప్పుడు చెట్టు కితారు పొమ్మన పండు ఆ పండు చెట్టు యొక్క ఆవు పాడిస్తుంది ఆవు బరువు రెండు వందల పౌన్ లో మూడు ఆ రకం బరువులు అసలు మనం ఆలోచన కూడా చేయాలి ఆ బరువులో ఆలోచించడం వల్ల ఆ మనుషులు వేరే ఉంటారు ఆవుత్య పాలు ఏ ప్రపాలిస్తుందా సేపాలిస్తుందా అని మనం అలాంటిది లెక్క పడుతుంది పాదోట ఆవు పాలు దాని బరువులు అంటున్నా అదికే ఆవు గొప్ప సారంలో పాలు అలాగే వేదము క్షేత్రం ఉంటుంది కానీ గీత పొందే ఉంది వేదము ఆవు కానీ గీత పాలు అంటుంది కాబట్టి సర్వాధిత గీతాసు అయమేద యోగ ఈ జ్ఞానము ఈ జ్ఞానానికి దారితీసే ఉపాధిని కర్మయోగము దీనిని చెప్పుకువయే భగవాణముని అపేక్ష వివక్ష వివక్ష అంటే ఇచ్చ భక్తిని ఇచ్చ అని ఎంత మాత్రమే చెప్పాలనుకున్నాడు ఎందుకంటే పద్యముడు వేదాలన్నీ సరిగా ఎందుకు చిన్నప్పటి నుంచి వేదాధ్యయము అంద చేశాడు చంద్ర గాదంతో బదులే ఇతర వ్యాధులను కూడా ఎవరు వహించాడు తర్వాత వివరాహమే యువకర్మలు యజ్ఞాని వేదాలు ధర్మరాధికారులు అంతా వినోదించారు కాబట్టి ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నాడు అందుత ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాటిల్ ఫీల్డ్ ఒక ఎంత టైం ఉంది ఎంత టైంలో మొత్తం వేద ఆ సార ఏదో పెట్టేస్తే మాటలు మూడు ముక్కల్లో పెట్టేస్తే అందుకోసం జీతాలలో మొత్తం వేద సారానంటే కూడా ఆయన చెప్పేస్తున్నాడు యథాసిత సర్వాసు అయమేవ యోగ వివక్షితో పరిసంభగవత అతం వేదాంతం మన్వాహ శ్రీకృష్ణుడి తరఫు నుంచి ఆయన చెప్పవలసి ఉన్న వేదసారము కీర్తాడు చెప్పాల్సిందే విషయం ఇప్పుడు చెప్పవలసిన సారమంతా కీర్తేశాక ఇంకా చెప్పాల్సింది ఒక్కటే ఉంటుంది ఏముంటుంది వంశం ఉంటుంది అంతే కదా హరివర్ ప్రక్రియ ఆ వంశాన్ని చెప్తున్నాడు వంశం ఎందుకంటే ఈ జ్ఞానాన్ని ఆ వాళ్ళు ఏమైతారు లేదు వాళ్ళు ఏం ఇది వంశం ఎంత స్థౌతి స్థితి వంశకథమైన స్థౌతి ఈ జ్ఞానాన్ని మలానా మహర్షి ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాడు అలా చెప్తూ ఉంటాను మహాభారతం తీసి వైషం బాల చేత వైషంబాదం అనే మహర్షి జనమే దీనికి చెప్తాడు అని అని శిథుడు అని శీతుడు గోవాడు సీతుడు సౌమ్య గురించి చెప్తాడు అని వ్యాసుడు శిధుడికి చెప్తాడు అని నారదుడు వ్యాసుడికి చెప్తాడు అని బ్రహ్మగారు నారదురించి చెప్తాడు అని శ్రీ భగవాన్ బ్రహ్మగారికి చెప్పాడు అని ఉంటుంది దీనివల్ల పరిస్థితులు మారుతున్నాయి కాళ్ళలో మార్పులు వస్తున్నాయి శక్తి మనుషుల్లో మార్పులు వస్తున్నాయి విని మనుషుల్లో మార్పులు వస్తున్నాయి కానీ వస్తువు ఒక్కే పదోది అది వంశగతమైన స్థవృతి వంశాన్ని చెప్పడం ద్వారా స్వత్రం ఇప్పుడు మన వాళ్ళు పిలుస్తారు ఈ రాజధాని మన నాన్నగారు నాకు నేను దీంట్లో హున్యానందం చేస్తున్నాయి మన మా తాతగారు మా తాతగారికి మా ముత్తాత గారు ఇచ్చారు మా ముత్తాత గారికి ఎక్కడో యజ్ఞానికి వెళ్ళినప్పుడు అసలు యజమానులు ఇచ్చారు అంది అని చెప్పారు స్తోత్రం అది చాలా పవిత్రమైంది నేను దీంతో సన్నిహాసం చేసుకుంటున్నాను స్తోత్రం వంశీ ఇప్పుడు శ్రీ భగవాను జ్ఞానమంది <chat> <serpentine> <h livreBLANK limitation> <t� spots> జ్ఞానంతో పాటుగా జ్ఞానాన్ని పొందే ఉపాధమైన కర్మయోగం కూడా వచ్చేస్తుంది ఈ జ్ఞానమును నేను అహం నేను ప్రవక్తవా అని చెప్పి ఉంచిది అవిజయం ఈ జ్ఞానానికి ఎందుకు కూడా ఈ జ్ఞానము ఆత్మస్వరూపానికి సంబంధించింది ఆత్మకు నాశ్యం లేదు ఆత్మ అధ్యయము కాబట్టి ఆత్మ యొక్క జ్ఞానము అధ్యయము ఈశ్వరుడు అవ్యయుడు ఈశ్వరుని యొక్క తత్వము అవిజేయుడు మీకు ఖర్చు అయింది కదా జ్ఞానం ఖర్చు కూడా జ్ఞానం పెరుగుతుంది డబ్బు ఖర్చు మీరు డబ్బు పోవేశారు అనుకోండి అది ఖర్చు అయిపోతున్నారు మళ్ళీ పోవేస్తూ ఉంది జ్ఞానం పోవేశారు అనుకోండి ఖర్చు అది మీరు ఎంత పనిచేస్తే అంత ఇంకో కొంత పని చేశారు అనుకోండి ఇంకొంత కంటి కట్టినప్పుడల్లా పెరిగిపోతా ఉంది అది ఏమేమి విద్వరమైన సంపద చూడండి జ్ఞాన సంపద అవ్యయం ఏమంటే ఖర్చు ఏమంటే ఖర్చు కాదు ఆదాయం వ్యయం పట్టించుకుంటాను ఏది ఇది అవ్యయం ఖర్చు కాదు అంటే తొలగిపోదు అరిగిపోదు జారిపోదు ఖర్చు అయిపోదు అలాంటి జ్ఞానం ఈ జ్ఞానాన్ని నేను అహం ప్రోత్సా నేనే చెప్తాను అంటాను ముందు కూడా చెప్పాడు ఇప్పుడే కొత్తగా చెప్తున్నాడే కాదు ఫస్ట్ టైం అభివృద్ధి చెప్తున్నానంటే ఇంతకుముందు నేనే చెప్పాను లేచిపోయి ఎవరికి చెప్పేవాళ్ళంటే సూర్య భగవాడు సూర్య భగవాన్ జ్ఞానాన్ని నేనే చెప్పాను ఈ ఇద్దరం వీటిని నిన్న కాకపోయినా దేవతి ఉపదేవులు బుద్ధి సూర్య భగవాను నేను ఇండిపెండెన్స్ నేను ఈ ప్రశ్న అర్జునులు వేస్తారు అంతవరకు ఆవుల ప్రశ్న నేనే చెప్పాను జ్ఞానాన్ని ఎవరికి సూర్యుడికి చెప్తాను సూర్యుడితో మొదలు పెడతాయి సరే మనిషి సూర్యుడు ఎవరికి చెప్పాడు వంశాన్ని చెప్తున్నప్పుడు వంశం ప్రారంభమైనప్పుడే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కాకపోతే శ్రీకృష్ణుడు అవతారం ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో ఆటే అక్కడి వంశం ప్రారంభమైంది జ్ఞాన వంశం నాద రెండో వ్యక్తిలో ఎవరున్నారు నెక్స్ట్ వ్యక్తిలో ఎవరు ఉన్నారు శ్రీ సూర్యభగవానుడు ఉన్నాడు మరి తర్వాత మనవే స్వాహ సూర్యభగవానుడు మనువు కొరకు చెప్పారు మనవైతే మనువుకి చెప్పారు తెలియంతరం సంస్కృతము కొరకు సో మనువు అంటే వైవస్వతం అనేది మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం సంఘాము కూడా వైవస్వత మన్వంతరే అంటూ ఉన్నారు అంటే యవస్వంతుడు కుమారుడు సూర్యవంశము క్షత్రియుడు అంటారు కదండి సూర్యవంశము క్షత్రియులలో మొదటి వాడు ఎవరండి సూర్యుడు అండి మొదటివాడు సూర్యుడు సూర్యుడిని పైడికి ఎవరుంటాడు జగత్తును సృష్టించిన పరమేశ్వరుడు ఉంటాడు ఇంకా ఆ జగత్తును సృష్టించిన పరమేశ్వరుల నుండి పక్కన పెడితే ఆ వంశానికి మొదలెవరు సూర్యుడు సూర్యుడు తర్వాత ఎవరు వచ్చాను వైవస్వత వైవశ్వత మనువు వచ్చాడు సూర్యుని కొడుకైనా మనువు ఇప్పుడు చెప్పండి సూర్యుడి తర్వాత ఇవాడు ఎవరు సూర్యుని కొడుకైగా బాయన మనువు ఈ మనువు పుత్రుడు ఇక్ష్వాసు మన మనువు అంద్రవి ఆ ఇక్ష్వాసుకు యొక్క పుత్రుడు ఇంకొకటి ఇంకొకటి అలా వస్తే మధ్యలో విశ్వాసు విశ్వాసు తన యా మీరు ఉన్నదా అదే వంశం ఆ సూర్యవంశపు రాజుల యొక్క పరంపర కొనసాగి కొనసాగి బ్రేకు ఆ తర్వాత చంద్రవంశపు రాజులు దీని ఉంటారు సూర్యుడు చంద్రుడు ముందా సూర్యుడు ముందు ఎందుకంటే సూర్యకాంతి చంద్రుడిపై పడి కాబట్టి చంద్రవంశపు రాజులు వస్తారు ఆ చంద్రవంశపు రాజులలో వాడు అర్జునుడు మళ్ళీ శ్రీకృష్ణుడు కూడా చంద్రవంశపురాజుల్లో వాడే ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ శ్రీ శ్రీకృష్ణుడే చంద్రవంశపు రాజుల్లో వాడే లేకపోతే అర్జునుడే నేను చేసి మళ్లీ చెప్తున్నాను అని ఇలా వంశం ఈ వంశాన్ని ద్వారా ఈ జ్ఞానము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది అంటే సృష్టికి ఆదిలో సూర్యభగవానుడికి పరమేశ్వరుడు అందించిన జ్ఞానము దాన్నే మళ్ళీ శ్రీకృష్ణావకాలంలో అర్జునుడికి అందిస్తే దాన్నే మళ్ళీ మనం ఈనాడు చదువుకుంటున్నాము అంటే ఆ చాలా గొప్పగా ఉండేది కొంతమందికి ఏ నా జ్ఞానము ప్రాచీనము అంటే ప్రీతత్వం ఆధ్యాత్మిక పుష్కరణంలో ఉండండి అంటే చాలా ప్రేమగా కొంతమందికి ప్రాచీనం అంటే ప్రీతత్వం కొంతమందికి నవీనము అంటే ప్రీతత్వం ఇది మోడర్ సైన్స్ లో ఇస్తారండి అంటే ఈ జ్ఞానం ఉందే ఇది గోతి ప్రాచీన అన్న నవీన ఇది ఎంత అంటే ఈ సృష్టికి పూర్వం నుంచి వస్తుంది ఎంతటి నవీనము అంటే ఇదిగో ఇప్పుడు నేను నేను చెప్తున్నాను అంటున్నాడు అదే నేను చెప్తున్నాను ఇది ప్రాచీనముల ప్రాచీనము నవీనములలోకల్లా నవీనము ఉన్నవయం కలిగింది కాకపోతే మీ బుద్ధికి ఏది ఏ రకంగా వచ్చినా ఇది నచ్చి తీరుతుంది అని స్థితి వంశకత్వం అయితే అసలు ప్రారంభంలో సూర్యుడికి పెడతారు కర్మయోగాన్ని ఇక్కడ హిమం యోగం అన్నదానికి కర్మయోగము అదొక నిమిషం కాదు హిమం యోగం అంటే కర్మయోగము ఎందుకంటే ఆ వరస ఏంటి అసలు జ్ఞానము ఆత్మసాక్షాత్కారము ఉపాయము సాంఖ్యయోగము దానికి ఉపాయము కర్మయోగం ఇప్పుడు మనుషులు చెప్పాలి ఆ మనుషుల దగ్గర మనుషులతో పూర్తి మనుషంలో దిష్ అంటే ఏమిటవుతుంది కర్మయోగం అంటే ఆ వరసలో దిష్ అంటే పక్కనే ఉన్నదవుతుంది దట్ మొదట్లో ఉన్నదవుతుంది దిష్ అంటే పక్కనే ఉన్నదవుతుంది పక్కనే ఉన్నది ఏంటి కర్మయోగం కాబట్టి ఆ అని అర్జునం జరిగితే ఏ కామ ఏష క్రోధ ఏష అని చెప్పి ఈ కామాన్ని త్యాగించి ఆ జ్ఞా కర్మయోగాన్ని అనుష్ఠించి జ్ఞానం ఇష్టం కమేం చెప్పాను కదా కాబట్టి కర్మయోగం యోగం ఈ కర్మయోగాన్ని నేను సూర్యునికి చెప్పాను ఇలాంటి సూర్యుడు కర్మయోగానికి దృష్టాంతం వైదిక దృష్టాంతం వేదనలో దృష్టాంతం ఇస్తారు ఉజ్వరంలో కొంతం స్వస్తి పంథా అనుసంకరేమ సూర్యాచంద్రమూ మంచి మార్గాన్ని నడుద్దాము స్వస్తి పంథా అనుసంచరేమీవితాల్లో మంచి నడవదని కలిగి ఉన్నాము ఎలాగంటే సూర్యాచంద్రమౌ సూర్యుడు చంద్రుడు చూడండి ఈ ఉపమానం ఎలా ఉంటుంది సూర్యుడి యొక్క ఉపమానం ఎలాగంటే ఆయన లోకానికి అంతటి ఇంతకు ముందే చూసాం కాళిదాసు ఉపమానంలో చైతన్యాన్ని ప్రాణశక్తిని ప్రకాశాన్ని వెళ్తూనే ఇస్తారు నైతిక దృష్టికోణంలో ఆయనే మళ్ళీ హృదయంలో ఉండి బుద్ధిమత్తు అని కూడా ప్రేరేస్తారు గాయత్రి మంత్రం అంటే సూర్య దేవతా మంత్రమే కదా లోకానికి ప్రాణాన్ని జ్ఞానాన్ని ఇస్తారు ఇందులో స్థూలంగా చూస్తే ఆయన సూర్యుడు ఉదయించినప్పుడు లోకానికి ఎలుపులు ఇస్తాడు ఎలుపులు ఒక్కటే కాదు జాగ్రత్త మనం నిద్రేపుల్ ఇస్తాం వీలు ఉదయించడానికి బట్టి నిద్రగా గంట జోట్రలో మొత్తం ఈ సూర్యోదయం ఇది అది స్టాండర్ సూర్యోదయానికి ఒక గంట ముందైనా లేకపోతే గంట రక్తాలైనా ఈ గ్రఫరెన్స్ సూర్యాస్తమయం తర్వాత అందరిలో కాబట్టి జాగ్రత్త తెలివిగా ఉండడం అనేది సూర్యుడిగా ఆధారపడుతుంది తర్వాత సూర్యుడు తెలివికి ప్రకాశానికి శక్తికి జ్ఞానానికి అన్నింటినీ వీటన్నిటినీ ఇస్తూ ఉంటాడు లోకా ఏమి అపేక్షిస్తున్నాడు లోకం నుంచి ఏమి ఫలాపేక్షతో ఇస్తున్నాడు ఫలాపేక్ష లేవుతుండగా అర్మణ్యోగాలే కరాచనా దీనికి దృష్టాంతం చెప్పాలంటే సూర్యుడిని దృష్టాంతం చెప్పాలి సూర్యుని తర్వాత ఇంకో దృష్టాంతం కావాలంటే చంద్రుని చెప్పాలి ఇందుకే చెప్పి కావాలి అని చెప్పే ఈ కర్మయోగాన్ని మొట్టమొదట నేను సూర్యునికి పోషించాను బృహస్పతి యోగం కోస్తవా జ్ఞానోక్తం యోగం విమక్ ఆదిత్యాయ సర్గాదై రోక్తమాహం అం జగత్పరి పాడతీ క్షత్రియా ఈ జానాన్ని యోగా కర్మయోగ కర్మయోగము అంటే కర్మ కాదు కర్మయోగము అంటే కర్మను చేసే ఆ దృష్టి కోణం అవి హృదయంలో ఉండే ఒక సంస్కారం చేస్తే వీడు కర్మను చేస్తారు ఆ సంస్కారానికి కర్మయోగం చేస్తారు ఆ సంస్కారం ఏంటంటే నిష్కామంగా కర్మను చేయుద్దా అనే సంస్కారం సో ఇమం అధ్యాయ ద్వరైన ఉత్తమ యోగం ఈ రెండు అధ్యాయాల్లో నిజానికి కర్మయోగాన్ని సాంఖ్య శ్లోకమునే రెండో శాస్త్రంలోనే మొదలు పెట్టారు బ్రహ్మణ్య అధికారికే శ్లోకం రెండవ ధ్వరంలో ఉంది మూడులో భాగం రెండులోనే మొదలుకారు మొదటి మూడులో కంటిన్యూ చేస్తారు కాబట్టి ఈ సమయోగా వివస్మే అంటే ఆధిక్యాలి ఈ యొక్క పేరులలో విమస్వాన్ అనే పేరు ఆదిత్య హృదయంలో కూడా వస్తుంది వివస్మ వివస్మాన్ వసు అంటే ఇది అంటే విశేషమైన అధికమైన వసు ప్రకాశము వాళ్ళవాటు ఈ మొత్తం సృష్టిలో అత్యధిక ప్రకాశం ఎవరికి ఉందండి మన దగ్గర నుంచి చూసినప్పుడు కలవుతుంది కాబట్టి లివర్ స్వాన్ ఇంకా ఆదిత్యుడు ఆయన ఆదిత్యుడు ఉంటాయి ఆదిత్యుడు అనేది ఏమైంది వచ్చిందంటే పురాణులు ఏమనిపిస్తారంటే అదిథి యొక్క పోడుతూ అనిపిస్తారు ఈ పురాణంలో లెటరాలుగా తీసుకోకూడదు సీతి యొక్క కొడుకు అంటే ఇంకా ఎంత తల్లి కొడుకు అంటూ అలాగే లెటరాలుగా కాదు కదా ఇచ్చారు సీటీ గురించి మాట్లాడుతున్నాం కదండి సుబ్బారావు గురించి రామారావు గురించి తెలిసినప్పటికీ కానీ సీతీల గురించి మాట్లాడేప్పుడు అతిథి యొక్క కొడుకు అంటే అర్థం ఏంటి అతిథి అంటే మాయాశక్తి యొక్క శక్తికి అధిపతి ఏంటి అదే అధిక ఆ శక్తి ఒక్కటే ఒక్కటే రెండు కాదు అనేకము దిడ్ కాదు దిడ్డి అంటే రెండు రెండు కాదు అది వస్తే ఒక్కటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దాని రూపాలు అనేకం అనేక రూపాలు ఉన్నాయి కాబట్టి అనేకమైన భ్రమ పడే ఛాన్స్ ఉంది ఆ భ్రమను తొలగించటం కోసం దానికి అదితీ అని పేర్కొన్నారు అదితీ అని పేరుతాయి ఒక ఒక ఇంటి ఒక పిల్లవాడు పిచ్చారు చిత్తాలం తర్వాత ఒక పిల్లవాడు పిచ్చారు మరికి దొరబాదే అని చెప్తారు ఎందుకంటే ఇంకా వీరు పెరిగి పెద్దవాడే వీడే ఈ గృహానికి దొర అని అదేవిధంగా పరమేశ్వరుని యొక్క శక్తికి అతిథి అని పెరుగుతాయి అంటే ఆయన ఇది అదేకంగా కనపడవచ్చు కానీ ఇది వాస్తవానికి ఒకటే ఓకే మంచిది ఈ పరమేశ్వరుని యొక్క శక్తి మాకు దృఢంగా ఎక్కడ కనపడుతుందో చెప్పండి మేము ఆరాధించుకోవాలి అంటే ఒకటి సూర్యుడి నుంచి ఆది సూర్యుడు ఎందుకంటే ఈ శక్తి రెండు రూపాలు ప్రధానంగా ఒకటి లైఫ్ ప్రాణము రెండు విజ్ఞానము వేరు జ్ఞానం రెండు కూడా సూర్యుడు రెండు సూర్యునించారు వేడి సూర్యులు శ్రీ విద్యను పనిచేస్తుందంటే ఆ వేడి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యు నుంచి వచ్చింది శ్రీ విద్యను కనబెట్టడానికి కావాల్సిన బుద్ధులు ఎక్కడ రెండు సూర్యుడు మొదటి మాయాశక్తి యొక్క సమగ్ర స్వరూపము ఇప్పుడు సూర్యుల్లో దర్శనమిస్తుంది కనుక మాయాశక్తి యొక్క విపదము ఆదిత్య పురాణంలో అది కొడుకు పురాణంలో అలా భాష మార్చి చెప్తారు అలా స్టోరీ కింద చెప్తారు అందంగా ఉంటుంది స్టోరీ కింద చెప్తారు అలా అందంగా ఉంటుంది కదా అని స్టోరీ కింద చెప్తే మన వాళ్ళేమో ఆ సినిమాలు ఏమో విడుదేసి ఆ స్టోరీ కొట్టుకుని సూర్యుడి కొడుకు అయితే సూర్యుడి భార్య ఉంటుంది పౌరదు వాళ్ళ తమ్ముడు ఏమవుతుంది బాగుండదు ఇలా మార్పు సూర్యుడికి భార్య ఒక భాగ్య కాదు ఒక భార్య ఉంటే సోహరం దేవుడు సోహరం ఎవరు ఇద్దరే వాళ్ళు ఒక భాగ్యమో ఛాయ నీడ నీడ ఉండాలంటే ఏమున్నావు వెలుతురు కాబట్టి ఒక భార్య వెలుతురు ఇంకో భార్య ఇప్పుడు ఆది ఈ ఇద్దరు భార్యల్లో అసలు ఇలా సదుపరితే ఆ కథాల గడిపోతూ ఉంటున్న అసలు సృష్టితో చాలా సమస్యలు అలా ఉంది సమస్య అసలు అసలు ఏ రోజు నాకు పూర్తిగా కమిని ఇంకొక నడుచుకోండి ఇంకా కథలు పొద్దు దాకా రొమాంటిక్ సీజన్ వచ్చేసింది అక్కడ ఇద్దరు భారతీయ రోజులకే రొమాంటిక్ సేజ్ వస్తుంది ఇంకా కథనాలలో అవసరం ఇంకా అవస్తుంది ఎలా అలాగే ఆయనకి ఇద్దరు భాగ్యులు ఉన్నారు కదా ఇద్దరు భాగ్యుల్లో ఒక భాగ్యం మీద ఆయనకు తెలిసిన త్రీకి తక్కువ ఉంది చాలా ఏమన్నా ఛాయ్ ఛాయ్ అంటే తక్కువ ఉంటుంది కదా త్రీకి రెండో భాగ్యం ఏదో పేరుంది నా పేరు ఇప్పుడు అవసరం వెళ్తుంది ఎక్స్ కావాలి సౌండ్ కంటే వెళ్తున్నాను సంజ్ఞ ఛాయ సంజ్ఞ సంజ్ఞా ప్రసంగం ఉంది తప్పుడు జంతువులకి సౌజ్ఞాయ ఈయన సౌజ్ఞ మీద ప్రేణ పూర్తికిస్తున్నాడు ఛాయ మీద తప్పు చూపిస్తున్నాడు ఇదో సమస్య అప్పుడు ఆ ఛాయి సంరోహణం ఉంటుంది విశ్వకర్మలో ఉంటుంది వాడి సూర్యుడికి ఉపాయం వాడేలా తర్వాత సౌద్యం మీద ప్రేమ స్థితిలో ఆవిడ హ్యాపీగా ఉందా అని ఉండదు మరి దాంట్లో ఇంకొక తీసుకో ఆ తీసుకెళ్ళి ఆవిడ వేసిపోతుంది నిజంగా కౌదలించిన దావే లేదు వేసించిన దావే లేదు మండిపోతూ ఉంటాడు ఆవిడ వెళ్ళి ఆవిడ తండ్రితో ఆవిడ మాట్లాడుకుంటుంది ఈ ప్రేమ బాగా ఉంది కానీ వేగలేదు అంటే అప్పుడు మళ్ళీ ఆయన దగ్గర ఇంకో ఉపాయం ఇలాగ ఆయన వెళ్ళిపోతా ఉంటే అది చాలా కష్టం ఇంకా సమస్య సింబాలి అలా వెళ్ళిపోతాయి పాయింట్ బ్రేక్ తెచ్చింది ఇది పురాణం యొక్క వికృత రూపం ఇది పెద్ద సమస్య వ్యాసుడు వ్యాస బలమానుడు పాపం ఆయన ఇంతవరకు పెట్టే ఆశిస్తారు ఆశి ఉంటాడు ఇంత ఎంతవరకు గ్యాస్ రాశారు ఎంత ఏదైనా తర్వాత ఎవరు రాశారు ఎవరు చెప్పగలని ఇదంతా కూడా ఏది సగన్ గా దేవు రాధ క్షమాపణ స్తోత్రం పది శ్లోకాలు దానికే వ్యవస్థ వేగంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రా ఎవరు రాశారు ఎవరు రాయలేదు కృష్ణాది కృషా పెట్టండి చెప్తారు వాటెవర్ సో స్మా కాబట్టి సూర్యుడు కర్మయోగానికి దృష్టాంతము సూర్యాచ మీరు ఎప్పుడైనా బృహదాజనీతం తీసుకొస్తూ తెలుస్తుంది బృహదా రెండో వలయంలో ఏకాదశ్రాహ ద్వాదశా దిశ అష్టౌ బ ఇవన్నీ తీసుకున్నా ఆ చాప్టర్ మీరు చూడవచ్చు గణపతి ఉపనిషత్తులో కూడా దాన్ని సంగ్రహం నేను రాసి పెట్టాను బృహదాజనీతంలో ఈ యాజ్ఞవల్సి మహర్షిని కృష్ణలు అడుగుతారు దేవతలు ఎంతమంది అని కోట్లు అంటారు బాగానే ఉంది అలాంటి సమాధానం చెప్తే దాన్ని వెరిఫై చేసుకుంది కూడా మీరు ఎస్ఎన్నో ఎలాంటి చేయించ చెప్తారు ముప్పై మూడు కోట్లు అంటే పోలే వాళ్ళు బాగా అంతేనా ఇంకేదైనా ఇంకో మాట అని అని అడిగారు అయితే కాపులా లక్షలాగా ఏదైనా ఒక పద్ధతిగా జరుగుతూ మళ్ళీ అడిగారు ముప్పై మూడు అన్నారు ఇక్కడ ఇది కొంత బాగుంటుంది ఎన్నీ ముప్పై మూడా ఆ ముప్పై మూడు అని అడిగాడు అయితే ద్వాధికారి గ్రాహ ఏకాధిక్రాహ అష్టౌ బ ఎంత అయితే ముప్పై ఒకటే నుండి ఒకసా ముప్పై మూడు చేసి చెప్పండి బాగానే ఉన్నాయి ఈ ఏకాభివృద్ధిలో ఎవడు అని ప్రశ్న అతడి అది నా గుర్తులే గుర్తిస్తే నుండు ఎంత సింబాలిక్ ఉంటుందో నీకు అర్థం వెరీ ఇంట్రెస్ట్ తెలివే సో కర్మయోగానికి ప్రతీక మనం సూర్యుడిని చూసి ఆయన విసుక్కోదాడు చికాకు పడ్డారు తన డ్యూటీ తాను చేసుకుంటూ మనం నేర్చుకోవాలి చంద్రుడిని చూసి నేర్చుకోవాలి అందుకోసం సూర్యుడితో ప్రారంభమైంది సూర్యుడికి బోధించాడు సూర్యుడికి భగవంతుడు బోధించారు ఎప్పుడు బోధించుంటారు సూర్యుడికి సూర్యుడు పుట్టినప్పుడు పోషించారు సూర్యుడు కొంత ముందు ఎలా బోధిస్తాడు సూర్యుడు ఇచ్చేడు అంటే దానికే సృష్టి ఆది అని చెప్తారు సర్గారం సృష్టి యొక్క ఆదిలో బోధించాడు ఎవరికి నేనే బోధించాను ఎందుకు బోధించడము అంటే సూర్యుడు క్షత్రియ వంశములకు బోధపడుతుంది ఆయనకి బోధిస్తే ఆయన ద్వారా క్షత్రియ వంశాలలోకి జ్ఞానం వస్తుంది వస్తే దానివల్ల ఏమవుతుంది క్షత్రియులకు బలం వస్తుంది క్షత్రియు బల ఆధారించే వాళ్ళకి బలము క్షత్రియులకి ఏమిటంటే జ్ఞానం ఇది బాధ అంతేగాని కరువు సంఘ ఏమీ లేకుండా ఏ సంస్కారం లేకుండా ఎప్పుడు గురువుకి అన్నం పెట్టకుండా రౌడీయుధం చేస్తూ రాష్ట్రామం చేసిన వాడు వాడు పార్లమెంట్ కో లేకపోతే మినిస్ట్రీకో వచ్చేస్తే వాటి వల్ల వ్యవస్థకి బలహీన పడిపోతుంది వ్యవస్థ నేను న్యూస్ చేయడం జరిగాను ది ఫేమ్ ఆఫ్ యూపీ పాలిటిక్స్ అన్ని యూపీలో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలో ఎంపీలలో యూపీ ఇప్పుడున్న ఎంపీలలో నాలుగో వంతు అంటే ట్వంటీ ఫైవ్ ఎంపీలు క్రిమినల్ ఇష్ట వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఒక ఆయన మినిమం వన్ కేసు క్రిమినల్ కేసు నాలుగో వంద ఎంపీలకి అంటే ఎనభై మంది ఎంపీలు వస్తే ఇరవై మంది ఎంపీల మీద క్రిమినల్ కేసెస్ ఉన్నారు ఏది క్రిమినల్ కేసెస్ తెలిసిన మద్దర్ డిఫాయిటీ కిడ్నాపింగ్ అండ్ రేపు ఇలాంటి ఫ్యాక్సి రేట్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఆఫ్ యూపీ అది యూకేస్ ఉంటుంది పొలిటికల్ సిస్టమ్ యూకేస్ క్షత్రియాణం బల ఆధానాయ రాజుకి పవర్ ఉన్న వారికి బలం ఏదో తెలిసిన అసలైన బలము జ్ఞానం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బలము వాళ్ళు బలంగా ఉంటే ఆ జ్ఞాన బలం వాళ్ళకుంటే వాళ్ళ కర్మయోగాన్ని అనుష్ఠిస్తే నిష్ామంగా వాళ్ళకుంటే ప్రజాసేవ చేస్తే అప్పుడు జగత్తు క్షేమంగా ఉండాలి జగత్తుని పరిపాలించాల్సిన వాళ్ళ దగ్గర కర్మయోగం మొట్టమొదటి ఉండాలి మీ దగ్గర నా దగ్గర తర్వాత ఉన్నా కొంచెం ముందు వెళ్ళిపోయినా నష్టం ఉండాలి ఎగతనని పరిపాలించి వాడి దగ్గర కర్మయోగం ముందు ఉండాలి సేవాభావం వాడికి ఉండాలి నిష్కామంగా వాడు ఉండాలి ఆటో నడిపే వాడును ఎల్డిపి క్లర్క్ జోయిన్ చేసేవాడు నిష్కామంగా ఉన్నా ఉండకపోయినా ముందు నిష్కామంగా ఉండాలి అక్కడి నుంచి కిందకి రావాలి ఒకసారి పార్లమెంట్ లో రెహివ్గా ఉన్నప్పుడు ప్రశాంతపక్షం కరప్షన్ ని అవినీతిని మనం సమాజం నుంచి పిలిచి పెట్టాలి గవర్నమెంట్ నుంచి పిలిచి పెట్టాలి ఓకే ఎక్కడ మొదలు పెడదాము అంటే ముందు ఫ్యూ దగ్గర మొదలు పెడతారా లేకపోతే మినిస్టర్ దగ్గర మొదలు పెడతారా అంటే ఫ్యూమ్ దగ్గర మొదలు పెడదాము పేరు కానీ ఎవరో సలహా చేయాలి అలాగే ఉండదు ఫ్యూ దగ్గరికి డబ్బు ముందు మినిస్టర్ దగ్గర మొదలు పెట్టాలి అని ఎవరో పెద్దలు సలహా ఆ క్షత్రియ మనుష పరంపర అంతా కూడా నిష్కామ సేవాళ్ళు కర్మయోగాష్ఠానం చేస్తే సమాజం అంతా కూడా చాలా మీరు నిన్ను ఆరుకాయలుగా వర్ధిల్లుస్తుంది కాబట్టి క్షత్రియ వంశాలలో పవిత్రతను నిలబెట్టడం కోసం నేను ఈ కర్మయోగాన్ని మొట్టమొదట సూర్యవంశతి వారిలో నిలబడిపోయిన సూర్యుడికి చెప్పి ఈ సందర్భంలో బ్రహ్మానజీ మాతాదు మాట్లాడు ఇక్కడ ఆయన ఎవరూ చేసింది సుఖంగా మాట్లాడో నాకు ధైర్యం రాలేదు బహుశా కొంతమంది సన్యాసుల్ని సాధువుల్ని తర్వాత ఇంకా ఎవరినో చేసిందో ప్రసంగిస్తున్నారు ఆయన అన్నారంటే చూడండి లోకంలో వర్ణాశ్రమాలను బట్టి జ్ఞానం పెంచుందని ఒక అభిప్రాయం ఉంది నేను ఆ అభిప్రాయాన్ని శుకరామని త్రోషిచ్చుకోలేదు కానీ అన్ని సందర్భాల్లోనూ అదే అభిప్రాయాన్ని పట్టుకుని వేలాడవద్దని మనవి చేస్తున్నాను లేదంటే వర్ణాన్ని బట్టి జ్ఞానం ఎలా పడుతుందంటే వర్ణంలో ఉత్తమ వర్ణం బ్రాహ్మణులు కనుక బ్రాహ్మణులకే జ్ఞానం కొడుతున్నారు ఆశ్రమాల్లో సన్యాసం ఉత్తమ ఆశ్రమం కనుక అక్కడే జ్ఞానం కలుగుతున్నారు అలాగే మీరు చెప్తే దినెక్స్ట్ అవి ఎగ్రీ విచ్చు బట్ అదే అల్టిమేట్ స్టేట్మెంట్ అని మీ మూర్ఖంగా పట్టుకోవద్దు అది పేరు చెప్పారు చెప్పి దానికి ప్రశ్నాంతమే విశ్వామి ఇక్కడ కూడా ఇక్కడ జ్ఞానం మొట్టమొదటి పొందినవాడు క్షత్రియు బ్రాహ్మణుడా క్షత్రియు జ్ఞానం మొట్టమొదటి పొందినవాడు గృహస్థ సన్యాస గృహం అని ఆయన అలా చెప్పాడు కృష్ణ కాబట్టి దాని వాస్తవ్యం వర్ణ ఆశ్రమాల ద్వారా జ్ఞానం ఉదయించవచ్చు ఆ సందర్భం ఉండొచ్చు కానీ అదే మూలము అదే సంగము అన్నాడు మాత్రం వీలు లేదు ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇక్కడ వర్ణాన్ని పక్కన పెట్టేడు ఆశ్రమాన్ని పక్కన పెట్టేది క్షత్రియులలో గృహస్థులలో ఉంటాడు యోగబలైన యుక్త సమర్థాక్షత్రే పరిరక్షితురిపాలి జగత్ పరిపాలయతులం దీని మీద ఈ వ్యాఖ్యానం బాగుంది చూడండి తను సరైన దృష్టికోణంలో అర్థం చేసుకోవాలి ఇది ఎందుకేటంటే కేన యోగ బలైన క్షత్రియుడికి బలం యోగం కర్మయోగ బలం అదే బలం అండి క్షత్రియుడికి క్షత్రియుడికి ఆర్మీ బలం కాదు ఆర్మీ సెకండ్ బాగుంది ఇప్పుడు సదాం హిస్టే ఆయన్ని విడి తీసి ఇది చేసినప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు అక్కడ ఆదేశంలో ఉన్న వాళ్ళే సపోర్ట్ చేశారు ఇది సదాం పడిపోవాలని ఆదేశంలో యాభై మంది జనం పండగ జరుగుతుంది ఎందుకు జరిగింది అంటే అతను రాజ్యం వెళ్ళి రోజుల్లో గ్రోటల్ ఫోర్స్ తోటి నేను నా అదే బలం అని ప్రజల మన్ననల్ అని అది బలం అవుతుందని మీరు చెప్పండి నాకు గాంధీ గారి బలం బలమా సదా హేన్ బలం బలం గాంధీ గారి బలమే బలం ఆత్మయోగ బలం బలమే ఉంటుందండి ఫోర్స్ ఎన్నడూ బలం కాదు హిట్లర్ బలం గొప్పదా లేకపోతే గాంధీ గారి బలం గొప్పదండి బలమే గొప్పద కాబట్టి పరిపాలన చేసి వారి దగ్గర గాంధీ మహాత్ముల ఆ నిశ్వాస సేవా తత్పరత ఉన్నారు అది బలాలు తాత్కాలికంగా ఆలోచిస్తుందంటే ఇదే గొప్ప బలం అనిపిస్తుంది ఈ బ్రోకల్ ఫోర్స్ ఆర్మీ అదే బలం అంటుంది కానీ అది బలం కాదు బలం ఏంటంటే యోగ బలమే బలం ఆ యోగ బలంతో కనుక ఉన్నట్లయితే క్షత్రియులు పరిపాలన చెప్పి వాళ్ళు బలంతో ఉంటే అప్పుడు ఏమవుతుందో తెలిసినా బ్రహ్మక్షత్రే పరిరక్షిత సంస్థానం ఉంటుంది నేను నేను దృష్టాన్ని హిట్లర్ పోలండ్ లో అటాక్ చేసేవాడు పోలండ్ ఆయన చేతిలోకి వచ్చింది పోలండ్ లో సర్వం ఆయన చేతిలోకి వచ్చింది సర్వం రష్యాకు వెళ్ళింది ఆ తర్వాత రష్యాక్ పోలండ్ ఆయన చేతిలోకి వచ్చినప్పుడు ఆయన ఒక డిగ్రీ ఒక దిక్ చే హిట్లర్ డిక్కేట డిగ్రీలు ఇచ్చేవాళ్ళు డిగ్రీలు ఇచ్చి ఆ డిగ్రీ ప్రకారం మెడికేట్ సమాటర్ఫుల్ డిస్కేట్ లో ఉండేవాళ్ళు బ్రోడర్ డిక్టేట ఆయన డిగ్రీ ఆవేశిజ్ ఓన్ వర్డ్ ఫ్లాక్ అని ఆల్మోస్ట్ కోల్ చేస్తున్నట్టు చెప్తున్నా ఆయన ఏమన్నాడంటే లెటెస్ట్ డిస్ట్రాయిడ్ అాలిష్డ్ సొసైటీ పాలిష్ ఆ పాలండ్ పాలిష్ సొసైటీ అనేది ఏదేమి ఉండడానికి లేదు ఆ ల్యాండ్ లో ఒక కల్చరల్ సొసైటీ ఉంటే దాన్ని డ్రేమ్ ల్యాండ్ ఒక్కటి వేస్తే కనపడదు పాలిష్ సొసైటీ ఒక పవర్ అని ఆయన ప్లే దానికి ఆయన చెప్పిన మద్దపతుంటే పోలీసు ఆర్ముడ్ కోర్సెస్ ని డిజాల్వ్ చేసేసి ఎక్కడైనా రెసిస్టెన్స్ ఆర్ముడ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని ద్రోత్ వి డౌట్ ఉంటే చాలు స్కిల్ హిల్ అసేరా డౌట్ ఉంటే స్కిల్ హెల్త్ నో హెడ్యుకేషన్ అని ఆర్ముడ్ రెసిస్టెన్స్ ని డిస్ట్రా చేయండి దాన్ని అక్కడతో రాగలేదు అక్కడ ఎడి ఉంది ఇంటెలిజెన్స్ ఇంక్లూడింగ్ ద క్రిస్టియన్ మిషనరీస్ అండ్ బ్యాక్స్టర్ వాళ్ళని కూడా ఇంటెలిజెన్స్ అతని క్రిస్టియన్ హిట్లర్ క్రిస్టియన్ ఇవన్నీ కూడా క్రిస్టియానిటీ జ్యూస్ అది ఏదైతే ఎలాగో సంహరించే అతను పోలిస్ట్ క్రిస్టియన్ మిషనరీస్ తో సహా సమాజానికి జ్ఞాన మార్గాన్ని ప్రవేశించే ప్రొఫెసర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ బ్యాక్స్టర్స్ బిసర్స్ అందరినీ సంహరించడం జ ఆల్మోస్ట్ కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక సమాజాన్ని మీరు బయట తీసుకురావాలంటే పరిపాలన చేసేటువంటి యూరోక్రసీ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లీగల్ బాడీ ఎగ్జిక్యూటివ్ అండ్ లీగల్ బాడీ మోడర్న్ తెలియాలకి జ్యుడిషియరీ ఇవన్నీ ఒకప్పుడు ఒక చోటే ఉండేవి విడివిడిగా ఉన్నాయి ఇదంతా ఒక విజ్ఞానం తర్వాత ఇంటెలిజెన్సీ ఇంకో ఇప్పుడు కూడా మీరు ప్రొఫెసర్స్ ని వాళ్ళని ఎప్పుడో డిస్టర్బ్ చేయాలి వాళ్ళని సపోర్ట్ చేయాలి ప్రొఫెసర్స్ అందరినీ అరెస్ట్ చేసే కంటే మొదలు పెట్టారు అసంతా ఎందుకు చెప్తున్నానంటే సమాజ నిర్మాణానికి మూలం అంటే జుడిషియల్ జుడిషియరీ ఇంటెలిజెన్సీ ఎలాకి వస్తారు ఎగ్జిక్యూటివ్ అండ్ లీగల్ లీగల్ అది కూడా ఇంటెలిజెన్సీ చేయాలోకి తర్వాత సమాజానికి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఇంటెలిజెన్స్ ఈ రెండు క్లాసుల్ని మీరు భద్రంగా పెట్టుకుంటే మిగతా క్లాసెస్ అన్ని సేఫ్ గా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి ఇప్పుడు మెడికల్ కాలేజీ ఉందండి మీరు మెడికల్ కాలేజీలో లంచాలు రికమెండేషన్లు పెట్టేసి మొత్తం వంద సీట్లలో అయోధ్యని నింపేసి నాలుగేళ్ల తర్వాత వాళ్ళకి డిగ్రీని ఇచ్చేసి పని చేశారు మీరు సమాజానికి లాభం చేసేనా నష్టం చేశాను వీళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ వాడు ఎవ్వరూ చేసుకోండి వీళ్ళందరినీ మళ్ళీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మళ్ళీ లంచాలు అవినీతి పెట్టేసి మళ్ళీ వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జీవాలు చేరిస్తారు వారికి ఏమీ కాదు వాడేమో లేబర్ను కోర పోసేస్తాడు మోస్ట్లీ ముక్కు మందు లేదు చేయకు మందు లేదు ఇలాంటివి అవుతున్నాయా లేదా కాబట్టి సమాజ నిర్మాణానికి కావలసిన మొత్తం ఈ రెండు బ్రహ్మాక్షత్రాలు వేదిక విషన్ ఇస్తే వేదిక విషను సమాజాన్ని చిక్కుతను బట్టి కులాల దగ్గర ఎగబొట్టి ఆ తర్వాత ఈ కులం తప్ప ఆ కులం తత్వ అని వేదంలో ఎక్కడికెక్కడ ఎగవ అలాంటి విషయం ఎలా చూశారంటే పరిపాలన చేసేటువంటి స్ట్రస్ట ఇంటెలిజెన్స్ సమాజానికి జ్ఞానాన్ని రక్షించే స్పష్ట ఇంతే ఈ స్ట్రక్చర్స్ రెండు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ నేను సమాజాన్ని నిర్మాణం చేయాలంటే ఇక్కడ మొదలు పెట్టాలి సమాజాన్ని నాశనం చేయాలంటే ఇక్కడ మొదలు పెట్టాలి అలాగే నాశనం చేయాలి హిట్లర్ నాశనం చేయడానికి హిట్లర్ దృష్టాంతం ఔరంగజీ దృష్టాంతం రక్షణ సపోర్ట్ చేయడానికి మీకు అనేక పాజిటివ్ దృష్టాంతాలు పెట్టచ్చు ఇజ్రాయేల్ దృష్టం ఇజ్రాయల్ లో పక్కన వాళ్ళు ఏం చేశారంటే ఆర్మీ Israel has the best army in the world, and the best technical institution in the world, best institution. The imperial law, the desert, the airy imperial law, Israel won later. Electronic surveillance law, Israel won later. Won later on that. America won't let it go on. Israel won the Buddha's office as to serve, and we shall have Buddha's office, and we shall have Buddha's office, and we shall have the army world. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బుల్డోజర్ ఇస్ ది బెస్ట్ బుల్డోజర్ ఇన్ ది వరల్డ్ అండి ఇది మేము ఎలా చేసినా అంటే అమెరికా నుంచి ఒక బుల్డోజర్ డిప్రోట్ చేసింది మేము అది బెస్టర్ అంటే దాన్ని కొనుక్కు తెచ్చుకున్నాము తెచ్చుకుని దాన్ని బాగా స్ట్రడీ చేసి ఇంప్రూవ్ చేసి మేము తయారు చేసుకున్న బుల్డోజర్ అమెరికా వాళ్ళు మా దగ్గర కొనుక్కుంటున్నారని చెప్పండి బెస్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అదర్ సెక్షన్స్ లో సొసైటీ ఉంటాయి లేబర్ ఫోర్స్ లేకుండా ఏదీ ఉండదు తర్వాత ఎకానమీ నుంచి నడిపించేటువంటి రిటైల్ మర్చెంట్స్ మర్చెంటైస్ లేకపోతే వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఈ రోజు సమాజంలో ఏం అందరూ మర్చెంట్స్ అయిపోయాయి బ్రాహ్మణులు మర్చిట్ అయిపోయాడు బ్రాహ్మణుడు క్షత్రియుడు మర్చెంట్ అయిపోయాడు మర్చెంట్ మర్చెంటే మర్కింగ్ కూడా మర్చెంట్ అయిపోయాడు అందరూ మర్చెంట్సే అలాగే సమాజంలో చిన్న అందరూ మోసి వాళ్ళకి అందరూ పవ చేసి వాళ్ళు లాస్ట్ కానీ ఇక్కడ ఒక వైదిక దృష్టికోణంపై చెప్పిన విషయం ఇప్పుడు దీన్ని అంతనే చెప్పారంటే ఈ దృష్టిని తీసుకురావాలని నా అభిప్రాయం ఏం కాదు సిస్టమ్స్ మీద కామెంట్ ఏమి కాదు నాట్ ప్రపోజింగ్ ఎనీ సోషల్ చేంజ్ అదే చెంది ఇక్కడ ఆ పద్ధతిలో మనం ఎలా అర్థం చేసుకోవాలి బ్రహ్మక్షత్రే పరిరక్షితు సమర్థాభవతి ఎందుకంటే బ్రహ్మక్షత్రియ పరిపాలితే జగత్ పరిపాలయటి మలం ఇంటెలిజెన్స్ కానీ సెక్యూరిటీని మీరు ప్రొటెక్ట్ చేయండి అడ్మినిస్ట్రేషన్ రక్షించుకోండి వాటిని పాడు చేయకండి మీకు జగత్ అంతా కూడా క్షేమంగా ఉంటుంది మీరు అల్యండి అమెరికాలో యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ ఉంది గొప్ప యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అందరూ ఇండియన్స్ జపనీస్ టీమ్ లో అక్కడ చైనీస్ వాళ్ళకి దేశాలు ఇచ్చి అక్కడికి తీసుకొచ్చి అపాయింట్ చేసిందేవాళ్ళు అమెరికా వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు ముప్పై శాతం విద్యార్థులు జరిగింది మన ఇండియా వాళ్ళు తర్వాత జపనీస్ చైనీస్ అమెరికన్ స్టూడెంట్స్ మినిమంగా అక్కడ మైనారిటీ అక్కడ ఉండే గార్జన్స్ ని పరిరీక్షించే వాళ్ళు సెక్యూరిటీ సిస్టమ్స్ బిల్డింగ్స్ క్లియర్ చేసేవాళ్ళు మీరు అందరూ అక్కడికి వెళ్తారు నేను తిరుమల మీకు ఏమర్థమండి వాళ్ళ వాళ్ళని అడిగే రీకృష్ణి అయితే వాళ్ళు ఇద్దరు జోన్ ఉంది ఇంటెలిజెన్స్ ని ప్రొటెక్షన్ ని మీరు ఎనీ డిస్టెక్ట్ చేయడీ యూనివర్సిటీకి వచ్చింది క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా భగవాన్ని కాదు దానివల్ల మనకే ప్రయోజనం ఉంది ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళందరూ అవుట్ సైడ్ వాళ్ళే మోర్ దాన్ డిస్టిక్ వచ్చింది విద్యార్థులు అవుట్ సైడ్ కానీ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే బెడిఫిట్స్ ఏవైనా వస్తాయి అసలు సమాజం ఇది వాళ్ళు తెలియని వాళ్ళ ముందు తెలియదు వాళ్ళు యజాస్థాయి తెలియదు అమెరికా వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు వ్యూసా ఇచ్చేది అంటే ఇంట్రెస్ట్ ఉంటే వ్యూసాయిస్తే మీద త్రావడం వారు ఏం చేశారు అందరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చేశాయి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటెలిజెన్స్ అది పరిరక్షించుకోవడం లేదా పరిపాలి మనం మంచిది అవ్యయం అయ్యా ఈ యోగాన్ని యోగం అంటే కమ్మ యోగము మనమే దీనికి అని అన్నారు అంటే ఖర్చు లేనిది ఖర్చు లేకపోవడం జ్ఞానానికి ఖర్చు లేకపోవడం అంటే అండి అంటే జ్ఞానం నుంచి వచ్చే ఫలము ఖర్చు అయిపోతుంది కర్మ నుంచి వచ్చే ఫలం ఖర్చు అయిపోతుంది కర్మ ఫలము వ్యయం ఖర్చిపోతుంది పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ దిసా వాపసు దిసా లేట్ అయితే వాపసు క్షీణపుణ్యం మర్చిపోతాము విషయం మళ్ళీ వాపసు అలా పుణ్యం చేసుకోవడం ఖర్చు అవ్వదని మళ్ళీ వాపసు ఎంత పెద్ద పుణ్యం చేసుకున్నా ఖర్చైపోతుంది కదండి తింటుంటే కూర్చుని తింటుంటే సరిచేపోతుంది అక్కడికి స్వంతానికి వెళ్ళాక కొత్త పుణ్యం చేసుకునే అవకాశం ఉండదు అక్కడ మళ్ళీ మేము యజ్ఞం చేస్తా ఉంటే కూడా ఇంజాలను మళ్ళీ భారత్ రావాల్సింది అమెరికా మళ్ళీ యజ్ఞం చేస్తా ఉంటే ఎక్కడ మళ్ళీ మిని ఇండియా సృష్టించి అక్కడ ఎయి సో కర్మ ఫలము వ్యయము ఉపాసనా ఫలము వ్యయము జ్ఞాన ఫలము అవి వ్యయము అవి ఏ ఫలం ఖ్యయోగ సమ్య నిష్టాక్షణాక్ష్యం ఫలం వ్యేతి అవ్యయం ఎందుకు అన్నానంటే జ్ఞానాన్ని యోగాన్ని లేక జ్ఞానాన్ని ఇది అవ్యయం ఎందుకు అనగా హి నవ్యేతి సత్తు కాదు ఏది ఫలం నవ్యేతి వీరి ఫలము ఖర్చు కాదు ఆ ఫలానికే మోక్షము అంటే కొంతమంది అచార్యులు ఎలా వర్ణిస్తారంటే మోక్షం అంటే ఇక్కడ నెలకొయి వైకుంఠంలో తేలడం అన్నట్టుగా అది కాదు మోక్షం అంటే మోక్షం అంటే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళడం అది మోక్షం కదోతుంది మోక్షం అంటే అజ్ఞానగ్రంథి మోక్ష మోక్ష ఇత్యది అజ్ఞానం అనే ఇక్కడ విడిపోతుందండి అదే మోక్షం అంటే ఈ మోక్షం అనే పా ఆ జ్ఞానం విడిపోతే ఏమవుతుందండి జ్ఞాన ప్రకాశం జ్ఞాన సమయదర్శన నిష్ట ఆ జ్ఞానము ఒక చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇన్సైట్ క్లియర్గా ప్రకాశిస్తూ ఉంది ఎప్పుడైతే ఇన్సైట్ క్లియర్గా ఉంటుందో వరద కర్మ చేస్తే ఆ కర్మ రైట్ అవుతుంది సరైన తనే అవుతుంది మాట్లాడితే అది సరైన అవుతుంది పని చేస్తే సరైన పని అవుతుంది ఎందుకంటే ఇన్సైట్ బుద్ధిగా ఉంది కంటారు సర్వంగా బుద్ధిని చెప్పింది కాబట్టి సమ్యక్ దర్శన నిష్ట సమ్య దర్శనం అంటే ఏమిటి గడిపిన ఉపాధ్యాయాల్లో చెప్పిందదే మళ్ళీ రాబోయే అధ్యాయాల్లో కూడా చెప్తారు సరైన దర్శనము సమ్యంత సరి అయిన దర్శనము విషది వ్యవస్థ ఇచ్చింది ఇది సత్యం అది సంగక్ దర్శన ఇంకా ఎవరంగా వస్తుంది సంగతి దర్శనం సమదర్శనము ఉన్నా సమ్య దర్శనము ఉన్నా ఒకటే ఆ సమయ దర్శనములో వీడు విలిచి ఉండాలి ఏదో ఓసారి అలా మెరుపు మెరిసినట్టుగా సంగతి దర్శనం వచ్చి మళ్ళీ బలగడ పడిపోతుంటే కుదరదు మళ్ళీ ఎప్పటికప్పుడు మామూలు సంసారంలో పడిపోతుంటే అలా కుదరదు సంగక్ దర్శన నిష్ఠ అదే ఈ యోగానికి ఫం మోక్షం అది వచ్చిన తర్వాత అది ఖర్చైపోదు శాశ్వత కాలం అలాగే ఉండిపోతుంది కాబట్టి కలము అవ్యయము కాబట్టి యోగం కూడా అవ్యయము సజ వివశ్వాహ ఆ వివశ్వానికి భగవాను దీనిని తన కుమారుడైన మనువునకు చెప్పాను అంటే మొట్టమొదటి మానవుడు అనుకోండి ఆది మానవుడు అది మానవుడు మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా వాడు చాలా జ్ఞాని అభిమానవుడు జ్ఞాని జ్ఞానాన్నింటి ముక్కేటి పెడతారు అభిమాన మును మను విశ్వాసలేశ్వపుత్ర ఆ మునువు ఆదిరాజైన విశ్వాసము చెప్తాడు అంటే మనువు యొక్క సంతానము మానవుడు ఈ మానవుల్ని మతమైన పరిపాలించిన రాజు ఈ శ్వాసు అంటే మొట్టమొదటి అంటే మనువు తర్వాత మఠమే మనువు మఠమంటే సూర్యుడు తర్వాత మొట్టమొదటి సూర్యుడు మతమొదవాడు అంటే పరమేశ్వరుని తర్వాత మొదల ఎక్కడికెక్కడికి మొదట అంటే అలాగే ఆ సందర్భానికి మొదట అలాగే మనం వివక్ష సో ఆదిరాజు ఆదిరాజు అంటే మను మహారాజు విశ్వాసు మహారాజు అంటే ఆదిరాజు అంటే ఆ ఆదిరాజు అయినటువంటి యొక్క పుత్రుడు ఆయనకు మనువు ఉపదేశించినాడు కర్మయోగా ఈ విధంగా ఈ రాజవంశాల్లో ఈ జ్ఞానం తెచ్చినది